మన బ్రదర్ చంద్రశేఖర్ గారు తప్పకుండా అందరు కృపరించి వదనాలు అయితే భగవన్ వర్షకాలం అంతా మనల్ని ప్రశ్నింగ్ కాపాడికి వెళ్ళబెట్టినందుకు మీకు ఎంతో వదనాలైన మీ యొక్క నూతనమైన కృపను సహాయాన్ని శక్తిని ఆత్మను బలాన్ని జ్ఞానాన్ని సంపూర్ణతను పరిశుద్ధతను స్వస్థతను మాకందరికి అనుగ్రహించి అనిపించండి ప్రభు మేము ప్రతి మార్గంలో సరళం చేయండి నేను చే ప్రతి పనులు విజయం అనుగ్రహించండి కొరకు సాక్ష్యం నిలబెట్టుకోండి మీకు ఆరాధనలో మీరే ఆధిపత్యం వహించండి ప్రభుత్వ సంతర్చుని అనేకమైన పనుల్లో నిమగ్నమైన వారికి సహాయం అనుగ్రహించండి మార్గం దయచేయండి ప్రభు ఆ మైగ్రెంట్ వర్కర్స్ ఏ రీతిగా పంపించాలో మీరే మార్గం సరళం చేయాలని అందిస్తున్నారు అతికాలతో మీరు మాట్లాడండి ఆ ఫెసిలిటీస్ భయపడండి మీరైతే మహిమాను ఉండమని ప్రార్థిస్తున్నాం పాటలు చేత వాక్యం చేతపరచుకోవడానికి నడిపించండి తండ్రి నేను మైపర్చలా నడిపించండి స్వర్గ వినాల మీరైతే చూపించిన దానికి ప్రకారంగా చూపించాలా అనుభవపూర్తంగా మీ యొక్క వాక్యాన్ని ప్రార్థించాలా ప్రతి సాక్షులుగా మమ్మల్ని అందరినీ పెట్టుకొని మీరే మతనుండమని స్వీకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక పాట సింగింగ్ ఒక వచ్చిన రెండు పాడతాను నేను ే సునీ ప్రేమా ఇంత మహానియమూ ఆకసతారర పర్వతసముద్ర ముల కన్న గోపదే ఆకసముద్ర ముల కన్న గోపదే భూే సునీ ప్రేమా అగమ్యానందే హృదయం నిందో ప్రభూని కార్యములు గంభీరమైనా వీ ప్రతివృదయ స్తికే యోగ్యముల స్తుోగ్యములోూ సునీ ప్రేమా సో మహానియమూ ఆకాశ తర పర్వత సముద్ర ముల గోపాదే ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాదే భూ సుని ప్రేమా సమయములో సలు కృమో దయజో పుమామిద అని నేను మొర పెట్టగా వింటే నంటివి నా మురకు ముందే తోడా నుండు నంటివి తోడా నుండు నంటివి ఊయే సునీ ప్రేమా ఎంతో మానియము ఆకాశ తార పర్వత సమూద్రులకన్న గోపాదే ఆకాశ తార పర్వత సమూద్రులకన్న గోపాదే ఓయే సునీ ఈరోజు ఆ అంశము చెప్పారా చక్రవర్తి గారు చె నింశం చెప్పానండి అది ఏం చెప్పారు బ్రదర్ అది అంశము కదండి అదే కదా ఓకే ఓకే మెయిన్ అయితే అదే బ్రదర్ అదే అదే రివైవల్ ఒకటి ఇంకోటి మనం ఇంకొక ప్లేగ్ ఒకటి రాబోతుంది కదా అది లోకత్ మిడతల దండీ దాని గురించి ఒకటి మనం ప్రార్థన చేయాలి తర్వాత అది బేసికలీ తర్వాత క్రైస్తవ సమాజం ఇదే బ్రదర్ మన ఈ తప్పుడు బోధల నుండి మేక్ దట్ అనదర్ పాయింట్ అండ్ కరెక్ట్ వర్డ్ మైట్ బి గివెన్ యాజ్ ఇట్ ఈ ఆఫ్ గాడ్ సో మెనీ ఆర్ మేకింగ్ ఇట్ కన్వీనియం టు దెమ్ సో వారికి అనుకూలంగా దాన్ని మార్చుకుని ఇష్టానుసారంగా చెప్తూ సో డిసీవింగ్ పీపుల్ దే డ్ బి రిలీవ్ ఫ్రమ్ సచ్ ఫ్రీచర్స్ అండ్ అలాంటి బోధకుల నుండి అదొకటి మన జార్ హిమూవ్ దో అండ్ ఫైనల్ పాయింట్ మైగ్రెంట్ ప్రేయింగ్ ఫర్ దీస్ అండ్ సేమ్ కండిషన్ అండి చాలా మంది ఉన్నారు బస్సెస్ అరేంజ్ చేశారు కానీ దే ఆర్ సఫిషియంట్ గా లేవు ఒక సిక్స్ టు సెవెన్ బస్సెస్ అయితే అరేంజ్ చేశారు కానీ పాపం మొన్న టోళ్ళు అట్లాగే ఉండిపోయారు అక్కడే ఇంకా వాళ్ళు చాలా ఫ్రస్ట్ చేసిన దాంట్లో ఉన్నారు ఇది కూడా జ్ఞాపకం చేస్తున్నారు yes yeah. uh, hey, these are the points uh, so finally note that and bro uh, vijay vijay hello i am i am uh, vijay no these points namma i am winning no winning these points meda the no prayer start cheyala uh? uh, after me uh, message uh? Uh, after the message after the message uh? okay okay that okay. just i am reminding it uh, now bro check out gar message is taram okay you kindly share the word share share మా యొక్క ఆత్మీయ నేతలను తిప్పండి బ్రోహ అయినా మీరు అనేక పర్యాలు మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి మార్తా మరియల గురించి ఇది క్రైస్తవ జీవితం అని చేస్తున్నారు తండ్రి మార్తా తండ్రి మిమ్మల్ని ఓ పరామర్శించడం కొరకు అనేకమైన పనులతో అలసిపోయింది ప్రవ్వా మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశంగా ఉంది స్త్రీ అవును ప్రభా మిమ్మల్ని సంతోషపరచలాగా మీకు అనేకమైన ఆహార వంటకాలను సిద్ధపరచలాగా వంటగడ్డల్లో బిజీగా ఉంది ప్రభు కానీ మరియా మీ కాళ్ళతో కూర్చొని మీరు చెప్తున్న వాక్యాలు వింటూ సాక్ష్యాలు వింటూ ఎంతగానో ఆనందిస్తుంది అప్పుడు మారుతా బుద్ధి చెప్పమని హెచ్చరిస్తుంది ప్రభా ప్రభా మరియాకి బుద్ధి చెప్పమని కానీ అంటున్నాడు మార్తా మార్తా రెండు సార్లు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు అలసిపోయింటున్నావు ఈ రోజు క్రైస్తవ జీవితం అదే రీతి గుండాపనం చేస్తున్నారు ప్రభావ అనేక పనులలో మేము మలసిపోతుండగా మీ కాళ్ల చెంతకొచ్చి మీ స్వరం బిని తండ్రి మరియు ఉత్తమైన ఎన్నకులది అని మీరు సాక్షిమిచ్చారు గురించి మేము ఆ స్థితిలో ఉంటుండగా ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం కనికరించమని ప్రార్థిస్తున్నాం ఈ లోకమే మేము సాధిస్తున్నామని అనేకమైన పనులలో బిజీ ఉంటున్నాం ప్రభావ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ అని మమ్మల్ని క్షమించండి తండ్రి ఓ ప్రభు మీ సన్నిధకు వచ్చి కూర్చొని మీ స్వరం వినాలా ప్రభు మీరు నడిపిస్తారు మమ్మల్ని ప్రతి దానిలో అటువంటి జ్ఞానం మాకు అనుగురించి క్రైస్తవ సంఘం ఈ రోజు మార్తలాగా ఉంటుండగా మరి అందరిని లేవనెత్తమని మీ చెల్లెకొచ్చేలాగా మమ్మల్ని సిపంచమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభు మమ్మల్ని మార్త ఉన్న క్రైస్తవ జీవితం నుంచి మమ్మల్ని అందరిని మీ కొరకు సాక్షులు వదిలిపెట్టుకోమని క్రీస్త నానా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రోజు మనము వార్త ఇరవయంలో ఒక ఉన్న ఇది కొంచెం కాంట్రవర్షియల్ ఉప్మానం ఇది ఎందుకంటే ఇందులో ఒక మేజర్ కాంట్రవర్సీ ఏంటంటే ఫుల్ టైం పార్ట్ టైం సేవకులు అన్న అంశం గురించి వస్తా ఉంటది ఈ ఉపమానం వాడుతా ఉంటారు అన్నట్టు ఫుల్ టైం సేవకులు దేవ దృష్టిలో పార్ట్ టైం సేవకులు దేవదృష్టిలో అంత కాదన్నట్టు కానీ దేవుని ఫుల్ టైం లేదు పార్ట్ టైం నేను ఇక్కడ నేర్చుకున్నాను ఈ యొక్క వాక్యంలో ఎందుకంటే ఆయన పర్యొక రాజ్యాన్ని పోలుస్తా ఉన్నాడు ఒక ఉపమానంలో ఏ రీతి అంటే మొదటి వర్షనాలు చూస్తున్నాం ఏదైనా పర్లోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలేదు కాబట్టి ఇది మన తండ్రిని పోలింది మన ప్రభుని పోలింది పర్లవరాజ్యం దేశంలో పర్వక రాజ్యం అన్న విషయాన్ని మొదటి వర్షం జ్ఞాపకం అక్కడ తన ద్రాక్ష అంటే క్రైస్తవ జీవితం ద్రాక్ష తోట అంటే క్రైస్తవ సంఘం అక్కడ తన ద్రాక్షటలో అని వారిని కూలికి పెట్టుకున్నందుకు పొద్దున బయలుదేరింది కాబట్టి ఈ విషయం వ్యాపం చేసుకున్న విధరమైన పొద్దున ఉన్నప్పుడు మనం టెగ్యులర్ గా లేక ఫిజికల్ గా ఆలోచిస్తూ ఉంటాం ఈ రోజులలో ఈవెంట్ ప్రకారంగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్ట్రాంగ్ నెంబర్స్ లో చూస్తే పొద్దున ఉన్నప్పుడు ఒక దీర్ఘకాలం పెరిగిన ఉంటుంది అని అర్థం అభివృద్ధి అంటే ఫాస్ట్ చాలా కాలం పెద్దట అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాయి కాబట్టి ప్రభు ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ ఇయర్స్ సంబంధించిన విషయాలు మన జ్ఞాపం చేసింది కాబట్టి మోర్ దెన్ టూ థౌసండ్ స్టోరీ ఈ ఉపమానం కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ యొక్క ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు దాన్ని ఏ రీతి అర్థం చేసుకుంటామంటే రెండు వేల సంవత్సరాల అతను కొంతమంది నిక్కువనికి పెట్టుకున్నాడు అంటే ఉదయం సాధారణంగా సంతోషకరంగా సమాధానంగా ఉంటుంది మనిషి అంటే ఎక్కువ టెన్షన్స్ ఉండవు ఉదయం కానీ డే పెరిగే కొద్దీ మధ్యాహ్నానికి బహు కష్టకరంగా ఉంటుంది కదా అదే రీతిగా సాయంత్రం తెచ్చేప్పటికీ బహు కష్టకరంగా ఉంటాడు చీకటి సమయం త్వరగా వెళ్ళిపోవాలా ఇంటికి వెళ్లిపోవాలా అందరితో కలుపుకొని జీవించాలా ఆహారం పుచ్చుకొని నిద్రపోవాలా తీసుకోవాలా సమాధానంగా ఉండాలా అన్నది సింబాలిక్ మీనింగ్ అన్నట్టు కాబట్టి ఉపమానంలో ఏం జ్ఞాపకం చేస్తుందంటే పర్లోక రాజ్యము ఈ రోజు ఎర్రీతిగా ఉంది రెండు సంవత్సరాల తర్వాత ఏరితిగా ఉంది అన్న ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మొదట ఉదయంలో ఏం జరిగిందన్నది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఉదయమైన అతను కొంతమందిని కూలీకి పెట్టుకోవడానికి భయం జరిగింది దినమునకు ఒక్క దినారాము చెప్పిన పనివారిలో ఒడంబడి ఉడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను కాబట్టి ఇది ఎర్లీ సేవకులు అన్నట్టు వీళ్ళు అంటే లాంగ్ లాంగ్ యాగ ఎర్లీ డే సేవకులు అంటే ఓల్డ్ టైమర్స్ కూడా కావచ్చు చెప్పాలంటే సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇట్ ఓల్డ్ సేవకులు వీళ్ళందరూ మేబీ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ కింద సేవకులు అన్నట్టు కూడా ఉన్నారు వాళ్ళు తర్వాత అతడు దాదాపు ఆ యజమాని గురించి మాట్లాడుతున్నాడు మూడవ వచ్చంలో తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి కంత వీధులలో ఊరక నిలిచిన మరి పందులు చూసి మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీ కితనని వారికి చెప్పగా వారి నుంచి రెండవ బ్యాచ్ అన్నట్టు సేవకులు కాబట్టి టూ థౌసండ్ నుంచి వేరియస్ బ్యాచ్ సేవకులు బయలుదేరిండ్రు మన టైంకి వచ్చేప్పటికి ఇప్పుడు ప్రస్తుతానికి పుట్టిన వాళ్ళు సేవకులుగా ఉంటున్నారు మన కాలంలో ఈ జనరేషనల్ మినిస్టర్ గురించి జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత ఐదవ వచనంలో దాదాపు పన్నెండు గంటలకు మూడు గంటలకు అతడు మరలా వెళ్లి అలాగే చేశాడంటే నాలుగు బొప్పులు తర్వాత ఆరో ఆరో వచనంలో తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్లి మరికొందరు నిలిచిండగా చూసి ఇక్కడ దినమైతే మీరెందుకు ఊరకనే నిల్చున్నారు అని వారు నడగ ఇది చాలా ముఖ్యమైన విషయం ఐదవ గ్రూప్ వారు ఎవరు ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకున్న లేదనేది ఇది ఎండి టైమ్స్ అన్నట్టు ఈ ఎండి లో ఏం జరుగుతుందంటే ఆ ఫస్ట్ ఫోర్ గ్రూప్స్ ప్రిఆక్యుపై చేసాయి మరోక రాజ్యాన్ని కానీ ఈ యొక్క లాస్ట్ గ్రూప్ ని ఎవరు లోపలి రాణిస్తలేరు కేవలోనికి రాణిస్తలేరు నేను ఇది ఒకటి చాలా బాధాకరంగా ఉంటది ఎందుకంటే వారికి సు చివరి అధ్యాయం చేసిన మత చివరి అధ్యాయాన్ని చూసినా ఆయన ఇదొకటి వచ్చి మీరు సర్వలోకానికి వెళ్లి సర్వశులకు స్వార్థం ప్రకటించడు నమ్మిన వాడిని శిష్యులుగా చేయడం నమ్మిన వాడిని శిష్యులుగా చేయడం కాబట్టి మనం తప్పగించబడ్డ పని ఏంటంటే ఒక రీతిగా చెప్పాలంటే ఆ యొక్క పన్నొక మన దేవుని పోలిందంటే అక్కడ దాసర్లాగా మనల్ని ఏర్పరచుకోండి దేవు గారి ఓల్డ్ టైమ్ వర్క్స్ మిడ్ రేంజ్ మిడ్ ఏజ్ గ్రూప్ మనుషులను గాని దాన్ని గానీ ప్రతి సేవకుని ఒక్కొక్క కానీ ఇప్పుడు ఏం నెక్స్ట్ దశలో అంటే ఇది ఎండ్ టైమ్స్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ అంటే ఈవినింగ్ చీకటి పడే టైం ఇది ఈ చీకటి పడే టైం కి చీకటి అన్నప్పుడు శ్రమల కాలాలకి పాదృశ్యం ఎప్పుడైనా కానీ చీకటి కాలము వచ్చి చుండే అని ఒక పాట కూడా పాడుతూ ఉంటాం చీకటి కాలము అన్న పాట మనం పాడుతూ చాలా పాపులర్ సాంగ్ ఏ చూసి కాబట్టి ఇక్కడ మూడమోజీ ఖచ్చితంగా చీకటి కలరు ప్రజలు కానీ గ్రహించగలరు ఎందుకంటే ఒక దిక్కు వైరస్ విజృంభిస్తుంది రకరకాల వైరస్ ఇంకొక దిక్కు లోకస్ విజృంభించింది ఇంకొక దిక్కు ఎకనామిక్ సిచ్యువేషన్ కొలాబ్స్ అయింది కంప్లీట్ చర్చ్ సిస్టమ్ కొలాప్స్ అయింది పొలిటికల్ సిస్టమ్ కొలాబ్స్ అయింది గవర్నెన్స్ కొలాప్స్ అయింది ఇవి సమన కాలాలు కాకుంటే ఇంకా ఏదైనా ఇంకా ఎటువంటి ఇంకా కాలం ఉందా కానీ రాబోకాలం నవి భయంకరమైన చీకటి కాలం అన్న విషయాన్ని వ్యాఖ్యలు చేస్తుంది అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఉపమానంలో ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ టైం అంటే చీపటి కాలం ఆరంభమైంది ఇంకా అనేక మంది వాళ్ళు కానీ సేవ పిలవాలంటే ఎవరి చెప్పాలంటే ఈ ప్రాఫెట్ ఫిజికల్ లేవర్ కూడా పనిచేస్తుంది ఉపమాన రీతిగా చెప్తే ఇప్పుడు వర్కర్స్ చూస్తే వారిని ఎవరు పనులు ఆ రీతింగ్ కూడా ఇది ప్రాఫెట్ నెరవేరుతుంది ఈ ఉపమానం పెరంగలో ఒక ప్రాఫెట్లే కానీ మనం స్పిరిచువల్ లేవర్ లో చూస్తాం దీన్ని ఏంటంటే సేవకులు ఉన్నారు కానీ ఏ చర్చలో కూడా ఏ పాస్టర్ కూడా వారిని సేవకు తెలుసుకోలేడు శిష్యులుగా చేసుకోలేడు వాళ్ళు ఆ రీతిగా మన ప్రభు ఈ లోకాన్ని గురించి పెట్టి వెళ్ళిపోతే చిన ఆగ్ఞని ఉల్లంఘించారు పాపంలో పడికలేరు కొంచెం కష్టం ఇది పబ్లిక్ ఈ వాక్యాలు మరియు విశేషంగా పాస్టర్స్ మాకు ఈ వాక్యాలు ఎందుకంటే ఇది వాళ్ళని స్ట్రైట్ రిఫర్ చేస్తుంది ఈ ఏ పాస్టర్స్ చర్చ నుంచి ఎవరొచ్చిన సేవకు తెలుస్తున్నారు ఎవరిని శిష్యులుగా సిద్ధపరుస్తున్నారు బహు ఎందుకంటే నేను పాస్టర్ గా తయారు నాకు కాంపిటీటర్ గా నేర్చుకు చ అంత రాంగ్ థింకింగ్ లో వెళ్ళిపోయింది ఇది ఎంత పెట్టలేదు ఎకనామిక్ థింకింగ్ లో వెళ్ళిపోయింది చర్చి హిష్టం ఈ రోజు ఖచ్చితంగా చీకటి కాలమే కాబట్టి శిష్యులుగా చెయ్యలేదు క్రైస్తవ జీవితం క్రైస్తవ తండము తయారు చేయలేదు ఒక చర్చి ఒక పది మంది వస్తే నేమో దాని చరిత్రలో ఆ చర్చి హిస్టరీలో ఒక మంది గొప్ప సేవకులు రావడం బహు అది ఒక కానీ ప్రతి చర్చ్ లో ఒక థౌజండ్ థౌసండ్ మెంబర్స్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మినిస్టర్స్ బయటకు వస్తే ఏ రీతిగా లేదు రివైవల్ గా ఎట్లా వస్తుంది చర్చ్ లో ఫాస్టర్స్ వాటిని హైజాక్ చేస్తారు ఇది కొంచెం కష్టం నేను ఇంకా చెప్పడం నాకు వాళ్ళ మీద డిరేషన్ ఏం లేదు ఎందుకంటే ఫాస్టర్ ఫ్యామిలీలో ఉన్న వాడిని ఫాస్టర్స్ తో పాటు ఎక్కువ సేవ చేస్తున్న వాడిని ఫాస్టర్ రిలేటివ్స్ చాలా మంది ఏదే రీతిగా మాట్లాడతా అంటే ప్రేమతోనే హెచ్చరిస్తారు ఎందుకంటే మీకు ఇవ్వవలసిన మీ వాద్యం మీరు పాటించలేకపోయినారు మీ జీవితంలో కనీసం ఎప్పుడన్నా పాటించండి ఎందుకంటే ఇది చివరి సైన్స్ ఏ క్షణంలో మీ కళలు ముగించుకుంటారో మీకు తెలియదు మన కూడా ఏ క్షణంలో మన కళలు ముగించుకుంటా తెలియదు అని రమ్మంటే త్వరగా వెళ్ళిపోవలసిందే నేను రాను ప్రభు అంటవా టూ ఇయర్స్ క్రితము ఒక టిఫర్తో నేను మాట్లాడుతున్నాను దేవుడు కళలో మాట్లాడినట్ట ఇంకా ఎంత కాలం ఉంటావు మీ లోకంలో అన్నీ కదా నేను ఇప్పటికీ కూడా జీవ తీరితాన్ని ఉంచిన ఇంకా ఎంత కాలం ఆలోచన చేస్తావు అంటే ఈయన బడ్జీ చేస్తున్నాను నేను ఇంకా కొంత కాలం ఉంటాను ఇంకా కొన్ని కళ్ళు సెటిల్ చేసుకోవాలి కదా అంటే ఈ లోకంలో సెటిల్ చేసుకునేది ఏమి ఉండదు మీ జీవితాన్ని సెట్ చేసుకుంటే చాలు ఈ లోకంలో హాస్టల్ సెటిల్ చేయడము పిల్లలకి హాస్టల్ రాయడం ఇవన్నీ రాంగ్ థింకింగ్ చేస్తుంది ఒకటి ఏంటంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టప్పుడు వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేకుండా సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకొని పోవాలి కానీ ఈ లోకంలో మనము గొప్పగా సెటిల్ చేసుకునేది ఏం లేదు మన జీవితాన్ని సెటిల్ చేసుకుంటే చాలు రక్షణ అనుభవాన్ని చివరి వరకు కొనసాగించుకుంటే చాలు ఎందుకంటే మీ పిలుపులు మీ ఏర్పాట్లను నిశ్చయం తీసుకోమన్నారు కాదు ఎండ్ టైమ్స్ వరకు మనం దీన్ని నిస్టైన్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ప్రవచనం చెప్పిండి చివరి కాలంలో అనేకలు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటారంటే అంత డిస్టర్గ్ అయిపోతుంది జీవితం కానీ ఇక్కడ ఈ చివరికి ఐదు ఐదు గంటలకి మరికొంత మనం చూస్తున్నాం దాని తర్వాత ఏం జరిగిందని నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తాను చూడండి దాదాపు ఐదు గంటలకు కూలీకి కుదుర్చే వచ్చి దానికి ముందు చూడండి ఎనిమిదవచనం ఏడవ వచ్చినాం అందుకత మీరు నా ద్రాక్షకథలో నుంచి వెళ్ళడం నేను కాబట్టి ఇక్కడ ఏమైందంటే మొదటి నాలుగు గుంపులు ఉదయం నుంచి కష్టపడి సేవ ఎన్నో సమాచారాల సేవ చేస్తున్నారు వాళ్ళు మంచిదే కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇన్ని సమాచారాల నుంచి సేవ చేస్తున్నాయి సంపూర్ణంగా సమర్పించుకొని ఎన్నో కష్టాలు పెద్దలు తిని గాయాలి యాక్సిడెంట్స్ అయ్యి కాళ్ళు చేతులు వీరగొత్తుకొని ఉపాసాలు ఉంటూ ఎన్నో శ్రవణించి మేము సేపిస్తుంది కదా అన్న దృక్పథంతులున్నారు గానీ వాళ్ళ సేవ ఏ రీతి ఉందనేది ఇక్కడ మనం జ్ఞాహపం చేసుకోవాలి ఎందుకంటే మనము వాళ్ళని తీరు మన తీర్పురా వాటలో ఏం చెప్తుందంటే అటువంటి సేవకుల గురించి ఎందుకు చర్చలో రివైవలిజం లేదంటే ఆ మొదటి నాలుగు గుంపులు గుణగణం ఎక్కువనేది మన ప్రవ్య మాట్లాడుతున్నాడు చూడడం ఏం జరిగింది ఎనిమిది వర్షం కృష్ణ సాయంకాలం ఆ రాష్ట్రపథల యుగమనుడు తన దృఢ నిర్వాహకుల గురించి సాయంకాలం అంటే చూడండి చీకటి కాలము చీకటి కాలం గురించి మాట్లాడుతున్నాడు ఇంకా చీకటి కాలము ముగించగానే ఆయన అందరినీ పిలిచి ఓవెరు తీర్పు తీర్పు దినానికి సంబంధించి ఎండ్ టైం ముగించగానే ఈ యుగము ఈ కాలము ముగించినాక ఆయన మేఘారు కూడా ఈ లోకంలోకి రావడము తిరిగి ప్రతి నేత్రం ఆయన ఆయన సీక్రెట్ ఎవరిని తీసుకొని పోదు సీక్రెట్ గా ఆయన ప్రతి నేత్రము చూచాను అనేది వాక్యం కాబట్టి ఆయన ఆయన రాకడా గ్లోబల్ స్కేల్ లో బాహాటంగా కండ కనిపించాడు అందుకే మత చెప్తా ఉంటాడు మెరుపు తూర్పుని ఉదయించి పరమటి వారి ఏ రీతి అగ్గుబడను మనుషుత్తు మనకు రాకూడదు అలాగే ఉండదు అటు ప్రతి నేత్రమైన చూస్తుంది ఇది సీక్రెట్ గా నిద్రలో మాయమైపోయేది కాదు ఒక తోటలో ఉండి కాదు ఇది బాహాటంగా జరిగేది ప్రపంచం కానీ ఆ తీర్పు టైం రివార్డ్స్ టైం లేక బహుమానాలు పంచుకునే టైం ఇది ఆయన మనకిచ్చే టైం అనేది ఎనిమిదవ వర్షంలో జ్ఞాపకం చేస్తాడు అని వారిని పిలిచి చివర వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలీ ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలీకి కుదిరిచిన వాడు వచ్చి ఒక దినారం చొప్పును తీసుకునేది చూడండి లాస్ట్ ఒక్క గంటకైతే సేవ చేసిండు వీళ్ళు ఈ లాస్ట్ గుంపు లాస్ట్ గుంపు ఒక గంట సేవ చేసిన వారికి ఒక దినారం ఇచ్చిండు ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవ చేసిన వారికి కూడా చూడండి ఏముంది అక్కడ పదవచనంలో మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దినారము అనుకునేరి ఎక్కువ దొరకననుకునేది దాని వారికి ఒక దినారం చొప్పుని దొరికాను ఇది కొంచెము ఆశ్చర్యకరంగా ఉంటుంది నాకు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు సేవ చేసినావు ఎంత కష్టపడి సేవ చేసినావు అనేది కానే కాదనేది ప్రజలుస్తుంది ఎందుకంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా ఎంత కష్టపడి సేవ చేసినా నీకు ఒకటే జన ఒక గంట పేరు కూడా ఒకటే జన ఆయన నీతిగల న్యాయవాది కదా మళ్ళీ ఎక్కువ రివాడు ఎక్కువ మందికి తక్కువ రివార్డు తక్కువ కనికాలను ఉన్న వారికి ఇవ్వాలి కదా ఎందుకు ఆ రీతిలో చేసిన అనేసి నువ్వు చాలా ప్రయాసపడినప్పుడు నాకు లాస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కి ముందు ఈ వాటిని నేను ఈ రోజు మళ్ళా జ్ఞాపకం చేయబడుతుంది వాక్యంలో ఏంటంటే నువ్వు ఎంత సేవ చేసిన అనేది కాదు ఎట్లా సేవ చేసిన వాళ్ళకి కానీ కాదు క్వాలిటీ సేవ గురించి మాకు అన్ని చూపిస్తే వాక్యంలో రుద్ర కష్టపడగలుగుతాడు ఆ వాక్యం ఎటువంటి సేవ అనేది కాదు నువ్వు ఎంత కష్టపడ్డవు చాలా మంది పాస్టర్స్ నాతో ఆర్గ్యుమెంట్ చేసింది ఒక చర్చ నుంచి నేను బయటకు రావాల్సి వచ్చింది ఎందుకంటే వారు నా బోధన సహించలేక నేను ప్రకటించే బోధన నేనైనా నువ్వు బైబిల్ లో లేని బోధ ప్రకటిస్తే నన్ను ధృవీకరించాలి కానీ బైబిల్లో ఉన్న బోధ ప్రకటించినప్పుడు మీరు ఎందుకు సహించరు అది దేవుని స్వరం అనుకోవచ్చు కదా మీరు లేదంటే మనము చర్చించుకోవాలి కదా ఇది ఎంత మటుకు దేవుడి ఎంత దేవుడి కాదు అనేది చర్చించుకోవాలి కదా అటువంటి భాషలో అందు నుంచి నేను బయట రావాల్సి వచ్చింది వాళ్ళ నేను ఎంతో కష్టపడి ఈ సంఘాన్ని కట్టుకున్నాను నుంచి వచ్చిన మాట ఇది నేను ఎంతో కష్టపడించి పడి శ్రమతో రక్తం దాచి యాక్సిడెంట్ అయి చని ప్రదేశంలో ఉండి నేను కట్టుకున్న ఈ సంఘాన్ని వచ్చి నీ బదువుతున్న సంఘాన్ని నిలబడతా అన్నప్పుడు అప్పు నాకు అనిపించింది ఆయన హృదయంలో ఉన్న ఆత్మ ఏందని మంచి సేవకుడే బహు కష్టపడి రకాల దాడి దెబ్బలు బాగా కొట్టిండ్రో అతన్ని బీజే పొడ్లు అట్లాంటి రకరకాల కాలం తిందట ఎన్ని యాక్సిడెంట్ అయినా తన శరీరంలో అన్ని రావాలి మంచి సేవకుడు కానీ ఆయన హృదయంలో ఏదైతే నేనేదో కష్టపడి కట్టుకున్నాను ఈ సంఘాన్ని అప్పుడ కనిపించింది ప్రభు ఈ సంఘం మీరు కదా మా దొందుకైంది నేనెట్లా కష్టపడిన కట్టడానికి మీరు కదా క్షమపడి మీ ప్రాణాన్ని త్యాగం చేసి మా కొడుకు మీరు ఎంతగానో శ్రమనుంది మనుషులు చూడను నేను వారిని వారి అక్కడ వెరలాడుతూ తొమ్మిది గంటల నుంచి పాయింట్ మూడు గంటల వరకు కూడా కట్టింది కానీ పాస్టర్ తో మీరీగా మాట్లాడుతున్నారు ఇప్పుడు వారి కురిగిన పరిస్థితి ఏమంటారు ఎంత కష్టపడి సేవ చేసినా చివరికి ఆ లాస్ట్ ఒక గంట సేవ వాళ్ళతో ఈక్వల్ అయిపోయింది అంటే లాస్ట్ ఒక గంట సేవ బహు కష్టకరమైన సేవ ఎందుకంటే చీకటి కాలంలో కేవలడం చాలా కష్టం మరి విశేషంగా ఇటువంటి టైంలో ఈ లాక్డౌన్ టైంలో కేవగడం బహు కష్టం వాడు నీ శతరాన్ని కృషింపజేస్తా ఉంటాడు స్ట్రెస్ సట్ అవుట్ అయిపోతున్న మనుషులు భయంకరమైన స్ట్రెస్ ఇప్పుడు మనుషులకు ఉంటుంది ఒకప్పుడున్న స్ట్రెస్ వేరే ఈ లాక్డౌన్ లో స్ట్రెస్ వేరే యాంగ్జైటీ ట్రామా ఇది దీన్ని ట్రామా అంటాం మనం అనుభవిస్తుంది ట్రామా అంటాం ఈ ట్రామా అనేది బహు భయంకరమైన సైకాలజికల్ గా ఎంతో ఒత్తిడి క్రియలు చేస్తుంది మనకి అటువంటి శ్రమలలో మనము రకరకాల విషయాలు నేర్చుకొని సంఘాన్ని ఆదరించాలా వాళ్ళు కూడా చెప్పకుండా పోతారు ఎందుకు ప్రభావం మాకు ఇష్టమని ప్రశ్నలు ఇస్తున్నారు విశ్వాసం పోగొస్తున్నా మళ్ళీ వాళ్ళని ఆదరించలాగిన చెప్పే చెప్పకూడదు లేకపోయానే వాళ్ళు రీతిగా తరబి పొందలేకపోయానే టెక్నాలజీ రూపకం లేదే వాళ్ళకి టెలివిజన్ ఛానల్స్ లేకపోయానే ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆదరించిన ఆన్లైన్ లేదు ఓన్లీ ఫైవ్ ఆన్లైన్ ఉంది అండ్ ఆ ఫైవ్ పర్సెంట్ అంతా అండ్ రిచ్ చర్చెస్ అంతా ఉండే బోధ అంతా ప్రాస్పరిటీ బోధ బోధార్పు బోధ ఉండదు అంత కంఫర్టబుల్ లైఫ్ ప్రాస్పెరిటీ లైఫ్ అభివృద్ధిగా ఆచరించారు కాదా అని చెప్పే పోదాం కానీ వీరికి తగిన ప్రతిఫలం వారు పొందుతారు అనే విషయం కూడా జ్ఞానపొందిస్తుంది కాబట్టి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా ఇక్కడ ఐదు రకాల క్రైస్తవ క్షేత్రుల గురించి చెప్పబడింది ప్రభు సాధారణంగా మనుషుల గురించి చెప్తారు కానీ సేవకుల గురించి చెప్తుంది ఇక్కడ అనేది మనం గ్రహించాలా నువ్వు ఎటువంటి సేవ చేస్తావు అనేది కాదు ఎంత కాలం సేవ చేస్తావు అనేది ఫుల్ టైం అనేది నేను వేరేగా అసలేదు ఫుల్ టైం పార్ట్ టైం ఇవన్నీ మనుషుల కల్పిస్తాను మనం యాక్చువల్ ఆల్ టైమ్ సేవకులు రాత్రి భగలు సేవ చేస్తూ ఉంటాం అదే చర్చలు కట్టినము విచ్చిపతి చేసినాము చర్చల మీద ప్రాధాన్యత లేదనే బిల్డింగ్స్ ఎందుకంటే చర్చ అనేది బిల్డింగ్ బిల్డింగ్స్ కాదు దేవుడి బిడ్డలే అని మనకు తెలిసి పద్యం బిడ్డల మీద మనం డబ్బులు ఖర్చు పెడతాం దేవుని బిడ్డల మీద మనం టైం ఖర్చు పెడతా మన సమయం మన క్వాలిటీ రిసోర్సెస్ అన్ని మనుషుల మీద పెడతా ఉంటాం అసలైన సంగం ఈ రోజులలో మనుషులు బిల్డింగ్స్ మీద డబ్బులన్నీ ఒరుదాగే అప్పుల పాలేజ్ పాస్టర్స్ అప్పులు తీర్చుకోలేక బోధన అంతా తారుమారు చేసుకున్నారు డబ్బులు సంపాదించుకుని బోధనలు తయారు చేసుకున్నారు ప్రాస్పరిటీ బోధన తయారు చేసుకున్నారు వారి నోటి మాట చేత వాళ్ళు చిక్కబడ్డారు గాలిం పోయే కొంపం ఆ రీతిగా మూఢకంపం తెచ్చి పెట్టుకున్నారు ఈ రోజు వాళ్ళు ప్రాప్ అయిపోయినారు ఎవరి ఈ రోజు అడగ జరుగుతుంది ఆ వాక్యం ప్రవచనం ఎవరు నోటి మాట చేత వాళ్ళు చిక్కబడ్డారు ఏదైతే రాదనుకున్నారో నా నీటి ఉపద్రం అది ఉపద్రం వచ్చేసింది వాళ్ళు దానికి ఆ చిక్కబడ్డారు వాళ్ళందరు కాబట్టి చివరిగా వాక్యాన్ని ముగిస్తున్నప్పుడు యుద్ధ పత్రికలు ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తుండే మనం భయభక్తులు కలిగి మనం విశ్వాసంతో ఆయన కొరకు ప్రీతిపరమైన సేవ చేయాలి అటువంటి కృపలో ప్రభు మనందరినీ నడిపించాలా ఎందుకంటే ఇందులో ఫుల్ టైం పార్ట్ టైం సేవ అనేది వినలేదు ఇది హోలీ టైం సేవ హార్ట్ ఫుల్ సేవ అన్నట్టు చేస్తే పర్ఫెక్ట్ సేవ అన్నట్టు అటువంటి సేవ మమ్మల్ని అందరినీ ప్రభు అని చిన్న ప్రార్థన చేసి మేము ముగిస్తాం ప్రభు మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేస్తే ఉపమానంలో ఉన్నాయంటే ప్రత్యాన్ని చూపించండి మీకు వనాలైన ఈ రోజు పర్వ ప్రాజెంట్ ఏదైతే ఉంటే మీరు మాకు చూపించినారు ప్రభు ఫుల్ టైం పార్ట్ టైం తన డివిజన్స్ క్రియేట్ చేశారు బ్రహ్వా ఈవంజలి ప్రశ్న చిన్న చూపిస్తుంది కంగ మీరొచ్చి కానీ ప్రభావ వారి మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు నేను ప్రభావ వారిని ఏ రీతిగా మీకెంటే నడిపించాలో ఏ రీతిగా మీ యొక్క వాత్యం నడిపించాలని నేను ప్రయత్నపడతాను నేను ప్రయత్నం తగిన ప్రతిఫలం రాష్ట్రీగం రావాలంటే ప్రభావ శిక్షణ జ్ఞాపకం చేయాలి అందరినీ శిక్షణగా మార్చుకోమన్నారు ప్రభావ ప్రతి వారిని అందరినీ శిక్షణగా చేయమన్నారు ప్రభావ కాబట్టి ఆ మిషన్ లో ఆ ప్రయత్నంలో మేము ముక్తి కూడా కావాలని భయపడండి వర్షిత్తులో మీరే అన్నిటిని ఆదరించండి ఆ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ మార్గం దండి రక్షించుకోండి వాళ్ళని ఆదరించండి సో ఏకనమిటీస్ సేవకుల గురించి మంచి విషయాలు చెప్పారు మీరు మనం ఎంత చేసినా కూడా చివరికి అన్ప్రాఫిటబుల్ సర్వెంట్స్ అనే మనం చెప్పుకోవాలి నేను అన్ని సంవత్సరాల చేస్తున్నాను అన్ని సంవత్సరాల చేస్తున్నాను అవన్నీ కూడా దేవుడు దేవునికి ఇష్టమైన సేవ అది వెరీ ఇంపార్టెంట్ అని మీరు మా నోటీస్ తీసుకొచ్చారు ఒక దైవజనుడు తన పేరు యూపీఎస్ అని పెట్టుకున్నాడు అంట అంటే అన్ప్రాఫిటబుల్ సర్వెంట్ అని అన్ప్రాఫిటబుల్ సర్వెంట్ యూపీఎస్ అని రాసాడు తన పేరు రాసి దాని నాట్ గాడ్ సర్వెంట్ అని పెట్టుకునేవాడు కాదు ఈస్ రైట్ యూపీఎస్ అని సో థ్యాంక్ యూ మంచి వర్తమానం ఇచ్చారు మాకు సో చివరి వాడికి కూడా అదే వేజెస్ స్టార్టింగ్ నుంచి వచ్చిన వాడికి కూడా అదే వేజెస్ నేను మంచివాడైనా ఉండుట నీకు ఏంటి మీకు కడుపు ఉందా అని అడుగుతాడు సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ పాయింట్ ఐ కుడ్ దట్ సో ఈ యొక్క మనం ఉన్నాము కాబట్టి ఈ దినాల్లో మనం మన విశ్వాసాన్ని మనకున్నదాన్ని గట్టిగా పట్టుకుని మన ముందుకు వెళ్ళటమే మనం ప్రేయర్ లోకి వెళ్దాం అండి విజయ్ విజయ్ మరి స్టార్ట్ చేయమ్మా ప్రేయరు పాయింట్స్ అదే చర్చ్ గురించి సంగము బలపడాలి సంగము సిద్ధపడాలి సంగం ద్వారా కువార్తె జరగాలి తర్వాత అదంతా కూడా ఈ తప్పుడు బోధలు తర్వాత అబద్ధ ప్రవక్తలు వీటి గురించి కూడా చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో తెలియకుండా చాలా మంది దీని చోత బంధింపబడుతున్నారు సో ఇదంతా కార్పొరేట్ టైప్ ఆఫ్ థింగ్ లాగా అయిపోయింది ఇది సో దాని గురించి కూడా మనం భారంగా ప్రార్థన చెయ్యాలి అదొకటేను అదొక పాయింట్ ఇంకొకటి మైగ్రెంట్ వర్కర్స్ అమ్మా వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు అక్కడక్కడ ఎవరెవరో నాకు నిన్న రాత్రి చాలా బాధ ఎవరెవరో జైన్స్ అంట ఇంకో ఆర్గనైజేషన్ ఎవరెవరో వచ్చి చేస్తున్నారు గానీ దేర్ వాజ్ నో చర్చ్ పర్సన్ వస్తే దో కాల్డ్ బిగ్ చర్చెస్ ఐమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఆకలితో ఉన్నారు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అని ఒకళ్ళు వచ్చి ఫెక్ట్ అయితే లేదు వీఆర్ నాట్ గ్రేట్ పీపుల్ వీఆర్ నాట్ ఎలివేటింగ్ అవర్ దెల్స్ నేను వెరీ లిటిల్ బట్ దెల్ట్ వెరీ సాడ్ మన వాళ్ళు లేదు ఆర్యులు జైన్లు వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ వచ్చి చోళ్లు చేస్తున్నారు వేర్ విండ్ వె డోంట్ డూ ఇట్ ప్రాక్టికల్లీ అని చాలా బాధ వాళ్ళ ఇబ్బందులు చూస్తే దయచేసి మైగ్రెంట్ వర్కర్స్ గురించి ప్రార్థన చేయమ్మా అట్లాగే ఈ లోకల్ సిడతలు కూడా బాగా వస్తున్నాయి ఆహారీ దాని గురించి కూడా బాబు జాషన పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వాధికారి సర్వృపా చెల్లించుకుంటున్నాం ఇది భాగ్యము ఈ దినమునిచ్చినందుకు వందనాలు తండ్రి ప్రభుత్వ ప్రభు అది ప్రభు తండ్రి పాప భరితుడు తండ్రి అయినప్పటికీ తండ్రి నన్ను క్షమించి నన్ను చీరవేసి నేను కుదిపి ఆ కృపను నా మీద ఉంచి నీ యొక్క అభిషేకము నా మీద పెట్టి తండ్రి ప్రభా నాయన నన్ను నింపిన్నారని నమ్మచ్చు తండ్రి నాయన నీకు ఏమిచ్చి నేను మీ రుణం తీర్చుకునే లేకపోతున్నాను ప్రభు నైనా నన్ను క్షమించవలసిందే బతింలు ఆడుకుని చుంటున్నాను బతింలా ఆడుకుని తింటున్నాను అయ్యా నేను ఇంతకన్నా తగ్గవలసిందే ప్రభు నాయన తండ్రి ప్రభా కృతజ్ఞతగా ఉండాలని ఎన్నో సార్లు అనుకుంటూ వస్తున్న నీ యొక్క పనులు చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను ప్రభా నీ చిత్తం మాత్రమే మా జీవితంలో జరగాలని ఇష్టపడుతున్నాను ప్రభావ పాపిని ఘోరాతి ఘోరమైన పాపిని ప్రభావినా భక్తుల ఖాళీ గోతికి కూడా సరిపోలేని వాడింది ప్రభా నాయన ఏసండ్రి ప్రభు అటువంటి నన్ను ఈ గ్రూప్ ఉంచి ఇన్ని దినాలు ప్రార్థన నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలిసుకుంటున్నాను ప్రభావి నాయన ఎంతో భారం శ్రమలు లేని జీవితము తండ్రి నాయన యేసురాజ తండ్రి ఎంతో ఉల్లాసమైన జీవితం గడుపుతూ తండ్రి ప్రభా నాయన యేసు మాదిరికరం లేకుండా ఉంటున్నాను నాయన నన్ను చీరదీసినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి ఈ దిన తండ్రి ప్రభా అనేక క్రైస్తవులు మత బోధకుల వల్లే తండ్రి ప్రభా బోధిస్తూ తండ్రి ప్రభా అనేకలను నాయన స్థిరపట్టి వారితో సహా నరకాన్ని తీర్చుకుపోతున్నారు ప్రభు దుర్బోధకులు ఆయన బికులు తండ్రి ప్రభు ఆయన ఊహను బట్టి ప్రవచించేవారు తండ్రి ప్రభు అనేకులు మా మధ్యలో కనిపిస్తున్నారు ప్రభు ఆయన వారి వారి చెరువుల నుండి ఆయన యొక్క బిలీవర్స్ ని తప్పించవలసిందిగా వేడుకొని వారిని గర్దించండి ప్రభు బుద్ధి చెప్పండి వారికి రక్షణ కలిగి ప్రభు ఆయన వారి ఈ లోకము శాశ్వతముగా భావించి వారసత్వంగా ఈ యొక్క సేవలను కొనసాగిస్తూ వస్తున్నారు ప్రభా తన తర్వాత తన కుమారుడు కుమారుడు తర్వాత కుమారుడు తండ్రి ఒక దైవజనుడు తండ్రి నాయన ఈశ్వరాజ కాడి భారము లేని జీవితంలో తండ్రి ఈ రోజుల్లో తండ్రి నాయన ఆ వైఫ్ రాకముందే తండ్రి ప్రభా నాయన వారి కాడిని బరువు మోయకముందే వారి నాయన మైకులు పట్టుకుని మీద తండ్రి నాయన కలిగి ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తూ వస్తున్నారు నాయన అటు వారిని జ్ఞాపకం చేసుకోండి బుద్ధి చెప్పండి ప్రభు నాయన వర్ణించి నాయన బిలీవర్స్ ని కాపాడండి ప్రభు నాయన బిలీవర్స్ కూడా బైబుల్ చదువుకునేలాగ్న సహాయండి ప్రభు ఒక వర్షణం చదివి ఇదే కరెక్ట్ అని సందర్భము కూడా గ్రహించి తండ్రి ప్రభు వారి ముందు కొనసాగలాగానే సహాయండి తండ్రి మీకు వందనాలు తెలుస్తుంటున్నాయా తండ్రి ప్రభు నాయన ఎన్నో విషయాలు చర్చలలో తండ్రి ప్రభు జరుగుతుంటున్నాయి చేయకూడని కార్యాలు కార్యకలాపాలు జరుగుతున్నాయి ప్రభు చెప్పకూడదు ప్రభు అటువంటి కార్యాలు నాయన సంఘాల్లో నేను విస్తరించిపోయినాయి ప్రభు మీరు మాత్రమే తీర్చగలరు ప్రభు అటువంటి వారిని నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎవరి వల్ల ఇక సంఘం నష్టపోతుందో తండ్రి ప్రభు మీరేమో సంఘాన్ని పెళ్లి చేసుకోవాలి వివాహం ఆడాలని మీరున్నారు ప్రభా ఈ సంఘం ఏమో తండ్రి ప్రభావ అయ్యా తండ్రి ప్రభావ ఆ సాతాను చేతిలో చిక్కబడి తండ్రి ప్రభు నాయన ఎంతో మోసపోతు మోసము చేస్తూ వస్తుంది ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తీసయ్యా ఇంకా సంఘం తెలుసుకోబడలేదు ప్రభు నాయన అన్ని మూసి విరిచిన్నాయి నాయన దాని కూడా నాయన మీ కాలము మీ నిర్ణయం ప్రకారము నాయన వాటిని ఓపెన్ చేయవలసింది పేరు కొనల్సింది తండ్రి ఆయన అదే మాదిరిగా తండ్రి నాయన మైగ్రెంట్ వర్కర్స్ వారి మధ్యలో నాయన సేవ చేస్తున్నామని చెప్పుకున్న వారు తండ్రి ప్రభా ఏమి లేని వారు మాత్రమే చేస్తున్నారు ప్రభా అన్ని ఉండి నాయన ఆ ప్రజల సొమ్ము తిన్న పాస్టర్లు తండ్రి ప్రభా సంఘాలు కానీ నాయన నేటి దినమున బయటకు రావట్లేదు ప్రభా వాళ్ళ వందల కోట్లు అలాగే దాచుకుని ఇప్పుడు కూడా నాయన మెసేజ్లు చెప్పుతూ తండ్రి అక్కడ పేటిఎమ్ ఫోన్పేలు పెట్టి తండ్రి ప్రభా అక్కడి నుంచి వచ్చిన మళ్ళా కుట్టడం వచ్చిన డబ్బుతో నైనా ఒక వెయ్యి మందికి చేసి మళ్ళీ ఫేస్బుక్లలో పెట్టి అప్లోడ్లు చేసి తండ్రి ప్రభు మళ్ళా డబ్బు సంపాదించుకుంటున్నారు నాయన మోసమైన తండ్రి ప్రభా జ్ఞానము నాయన నడుస్తుంది ప్రభా ఎవరిని మేల్కోవట్లేదు ప్రభా ఆయన చేయండి ప్రభా నయన నిజముగా సేవ చేయాలనుకున్న వాళ్ళ దగ్గర వనరులు లేవు ప్రభు నేను వారికి ఆస్తులు ప్రోమత లేదు ప్రభా నైనా కొంతమంది అనారోగ్యంతో ఉండి కానీ ఉన్నవాడు మాత్రం నైనా అదే విధంగా నాయన విలాసవంతమైన భవనాలలో లగ్జురీ లైఫ్ ని కలిగి తండ్రి ప్రభావ ఏమీ చేయడం లేదు ప్రభు సహాయం చే తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారిని మేలుకొల్పే సమయం ప్రభు నాయన బయట కోట్లు విప్పాలి ప్రభు ప్రజలకు పెట్టాలి ప్రభు నైనా సహాయం చేయమని వేడుకుని చెప్తున్నాను తండ్రి లోక తండ్రి ప్రభా అవి మిడతలు వస్తున్నాయి కదా ప్రభు నేను వాటిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా నాయన యేసు పంట పొలాలను తండ్రి ప్రభా తినివేసి తండ్రి ఎంతో హానికరమైన ఆవి నాయన నేడు నాయన రోజుల్లో ఇక్కడికి రాబోతున్నాయి మా తెలుగు రాష్ట్రానికి జ్ఞాపకం చేసుకుని వాటి భార్య నుండి తప్పించబడితే చేయండి నాయన నీ చిత్తం ఏమైంది మాకు తెలిసి ఈ తెగుళ్ళని రప్పిస్తానని జీవ గ్రంథంలో చెప్పబడింది ప్రభు దాన్ని అడ్డుకున్నట్టుగా మేము ఎవరిని ప్రభు నీ చిత్తం మాత్రం జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి ఎవరిని మీరు కాపాడాలనుకుంటున్నారో ఏ విధముగా నాయన మీరు పోషించాలనుకుంటున్నారో మీకు మాత్రమే తెలుసు తండ్రి నాయన ఏసా మీకు వందవాడు జాసం జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ బిడ్డ కిడ్నీలో పుట్టండి ప్రభావ తాకండి ప్రభా స్ దయచేయండి ప్రభావ బిడ్డకు కావలసిన ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రభా నాయన ఆ బిడ్డ ఎంతో వేదన చెందుతున్నాడు తండ్రి ప్రభా ఆ నొప్పి నుంచి విడుదల బయట చేయండి ఆ తీసివేయండి ఆ క్లాటింగ్స్ కరిగిపోవడానికి సాయం చేయండి గొప్ప కార్యాలను చేయండి తండ్రి ప్రభాయన మాతో కూడా మీరున్నందుకు తన కుటుంబంతో మీరు ఉండండి ప్రభావ సాయం చేయండి వారికి కూడా తొంగిన దశలో ఉంటున్న వారు నాయన తండ్రి ప్రభా నాయన ధైర్యంగా ఇంకా నువ్వు విస్తారంగా సేవ చేయటం సాయం చేయండి వారికి మన ధైర్యము దయచేయండి అదే విధంగా నాయన ఈ రోజు జరుగుతున్న పరిచర్యంతటినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన పెద్దవాళ్ళు తండ్రి ప్రభు వర్కర్స్ గురించి తిరుగుతూ నాయన రాత్రి నిద్రహారాలు మానేసి తండ్రి ఎంతో సేవ చేస్తున్నారు ప్రభు వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి మంచి జ్ఞానమును దయచేయండి వారు ఎవరికైతే బోధిస్తున్నారో అక్కడ రచనను కలగజేయండి ప్రభావ ఆయన అన్నవాళ్ళు ఆయన సేవ చేస్తున్న ఫలితమును దయచేయండి ప్రభు వారి గృహాలను కాపాడండి ప్రభా ఆ గృహంలో ఉన్న ప్రతి సభ్యునికి నాయన పరిపూర్ణ రక్షణ తెలిసింది ప్రభావ మీకు వందనాలు తెలుస్తుంటే స్తోత్రాలు తెలిస్తున్నాను ప్రభావ ఆయన అల్పుడే అయోధ్యత నాకు ఇచ్చిన సమయంలో వందనాలు తెలిస్తుంది ప్రభా టీమ్ లో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తీసుకున్నాను యేసు కృషి పరిశుద్ధనామా ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి చక్రవర్తి గారు చేయండి పాయింట్స్ గుర్తున్నాయా సార్ ఆ పాయింట్స్ మనం అనుకున్నామో ఆ పాయింట్స్ గురించి చర్చ్ అండి చర్చ్ంగ్ ప్రీచర్స్ పాస్టర్స్ వాళ్ళ సంఘం పొందాలి తర్వాత ఈ మైగ్రెంట్ వర్కర్స్ మిడతలు తర్వాత వన్ పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ చర్చ్ బ్రదర్ అది ఇవన్నీ మెస్ పాయింట్స్ ఓకే రైట్ రైట్ పరిశుద్ర పరిశుద్ధుల పరిశుద్ర ప్రేమ నమ్మకం కరిగిన నమ్మ ప్రియా పర్లోక తండ్రి ఏ సయాన్ని నామాన్ని పొందాలని సుతులు తండ్రి హిదుగునాయన గడిచిన కాలం అంతా అయ్యా మమ్మల్ని అయితే ప్రభావి పాదాల దగ్గర ఉంచుకున్నాం ప్రభా అయా సురక్షితంగా క్షేమంగా ప్రభా మరి మాకు ఎండ దెబ్బ ప్రభా మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇరుకులు లేకుండా ప్రభా మమ్మల్ని క్షేమంగా ఉంచామని మేము నమ్ముతున్నాం తండ్రి లేకపోతే ప్రభా అిగుతున్నటువంటి మరి వరుస కార్మికులు మైగ్రేటెడ్ లేబర్ ప్రభా మరి ఒక ప్రాంతం నుంచి కూర్చోటికి వనసగా వెళ్ళి ప్రభా మరి వాళ్ళు పడుతున్న బాధలు చూస్తే ప్రభా కాళ్ళకు చెప్పులు లేకుండా బిడ్డల్ని ప్రభా వాళ్ళకున్న లగేజీని తీసుకుని వృద్ధులేంది ఆడవాళ్ళేంటి మగ్గు వాళ్ళు ఏంటి చిన్నపిల్లలు ప్రభా ఎంతో మరి భయంకరమైన తిరుగుతా ఉన్నారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మమ్మల్ని క్షేమంగా ఉంచే అయ్యా అయ్యా అయ్యా నీ కొందనాలు చూత్రారు ప్రభా ప్రభా ఆ పరిస్థితులు రాకుండా చేసినందుకు కొందనాలు అయ్యా అయ్యా వారిని ఆపకం చేసుకున్నాడు రాజా కూడా మాకు ఎలాంటి ప్రభావి మరి క్షేమాన్ని ఇచ్చారు వాళ్ళకు కూడా అలాంటి క్షేమాన్ని పొంది వాళ్ళని ప్రభావితం ప్రాధాయపరచున్నాం ముఖ్యంగా ప్రభా ఈ చిట్ట చివరి రోజులు ఉండగా ప్రభా మనిషి కుమారు విశ్వాసం కనుక్కుందా అని అన్నారు అయ్యా విశ్వాసం లేక వింటున్నారు కానీ దాన్ని దాని నుంచి వాళ్ళు గ్రహించలేక ప్రభా మరి ఈ రోజు మతపరమైన క్రైస్తవ సంఘం మతపరమైన జీవితం మరి జీవిస్తా ఉన్నారు తండ్రి కృతజ్ఞ జ్ఞాపకం చేసుకోండి నేనైతే ఇందుని బట్టి ఎంతో ప్రభావం అదృష్టమవుతున్నాయా నన్ను ఈ మతపరమైనటువంటి క్రైస్తవ జీవితం నుంచి మమ్మల్ని పేరు పరుచుకున్నారు తండ్రి కొందన్నారు కయ్యార్లు చేయ ప్రభా మరియప్రభ మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నప్పటికీ మారుత మరి నేను సంతోష ఏదో ఏదో ప్రయాస పడిపోయింది ఈ లోకంలో ఉన్న అన్నింటినీ ప్రభాని పాత అనేది ప్రయత్నం చేసింది ప్రభా దేవుడు ప్రభా మరి నువ్వు దాన్ని ఏమి కోరుకోలేదు కానీ ఉత్తమమైన దాన్ని ప్రభా మాటలు వినడానికి నీ మాటల వల్ల ప్రభావి అన్ని కలుగుతాయి ప్రభా కానీ వాటి వల్ల మరి లోకం వల్ల ఈ లోకంలో ప్రభా నేను సంతోష మరి అది మంచిది కాదు కానీ ప్రభాని పాదాలు చెల్లి చేరి నువ్వు చెప్పిన వాక్యాన్ని విని ప్రభా వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేసుకొని వాక్యానుసారంగా నడిస్తే సంతోషపడతావయ్యా నీ చెప్పిన ఆగిల కట్టెలను గైకుంటే సంతోషపడతావయ్యా ప్రభా అటు మాటలను ప్రభా మా జీవితాల్లో ప్రభా ఉంచి మా జీవితాలను ప్రభా ఆ విధంగా మార్చుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు అందన్నారు నిజమే ప్రభావ ఎంతో మరి పాత్రలు అయ్యా ముఖ్యంగానైనా మరి వాడికి వ్యతిరేకం కాదు గానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళ తీర్పు ప్రభా వాళ్ళు విమర్శించే స్థాయి మాకు లేదు కానీ దేవా అయ్యా అయినా మా కంటిలో దూరమే ఉంది వాళ్ళ దగ్గర నలిసి ఉండి వచ్చు ప్రభా మేము వాళ్ళ గురించి ఎత్తడానికి అర్హులు కాను కానీ ప్రభా అయినప్పటికీ ప్రభా మరి ప్రభావ వారి మనసులు మీరు మార్చండి దేవా లక్ష్మీ ప్రభా అనేక మంది మరి ఒక్కొక్క పాస్త్ర జీవితంలో నేను ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సేవ చేశాను అంటారు గానీ సంవత్సరానికి పది మంది నా పాత్ర తయారు చేశాను నేను అని చెప్పగలిగే సాక్షి నేను అలాంటి గొప్ప మరి మరి సాక్షి అలాంటి గొప్ప మనసులు వాళ్ళకి అలాంటి గొప్ప సేవకులుగా మీరు వాళ్ళు మార్చుకున్న దేవ అని కొందనా ముఖ్యంగా ప్రభావిత సంఘం వారి ఇంకొక సంఘాన్ని రానివ్వరు ప్రభా దేంతో ఒక రకమైనటువంటి ఆ ఒక రకమైనటువంటి చిన్నతనంగా చూస్తా ఉంటారు ప్రభా కృత జ్ఞాపకం చేసుకున్నట్టు ఏంటి మీరు ఆ ఈ సంఘం అని చెప్పి అంటా అయ్యా మరి అలాంటి సంఘాలు అలాంటి కట్టుబాట్లు అలాంటి పరిస్థితులు కాకుండా దాని నుంచి బయటపడే విధంగా ప్రభా విశ్వాసుల్ని పెద్దల్ని గవనస్తుల్ని ప్రభా మరి కాపర్ని మీరు రక్షించండి కాపాడండి దేవాన్ని కొందనాలు తిరుగుల సూత్రాలు ప్రభా అయాని కొందనాలు ప్రభా మరి ఆ కాపర్లు పంజు ఆ కాపర్లు ప్రభా మరి వాళ్ళ పిల్లల వల్ల భార్యల వల్ల మరి వారి వల్ల వారి ప్రవర్తన వల్ల అయ్యా రావాల్సిన మంద దూరం అయిపోతుంది బెదిరిపోతా ఉంది అయ్యా ప్రార్థన అంటే కావాలి మరి పాశ్రానికి ఇదని కావాలి అని అనుకునే పరిస్థితికి మార్చేడుతానికి కొందనాలు ప్రభా మరి సాక్ష్యాలు కొనుక్కుని ఏంటంటే వాళ్ళ పిల్లలు చేస్తున్నటువంటి పనుల వల్ల ప్రభా సంఘం మరి మరి విభజింపబడుతుంది ప్రభా సంఘం చీరిపోబోతుంది అయ్యా అయ్యా మరి వాళ్ళు పాస్టలకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధులను బట్టి ప్రభా మరి సంఘం చీలిపోతున్నాయా అలాంటి కుటుంబం నుంచి అలాంటి దళితుల నుంచి వారి ప్రభావ అలాంటి పరిస్థితుల నుంచి దూరపరిచి నీ కొడుకున్న నీ దళితులు వారి సహాయం చే తోడుగా నేడుగా ఉండుతా రయ్యా మాకన్నా నువ్వు తెలిసిన వాడు ప్రభా హృదయ రాష్ట్రాలు ఎదిగిన చూస్తున్న దేవుడిని నీకు కనుమరుగైంది ఏమీ లేదు ప్రభావ నువ్వు అంత తీర్థతలంగా చూసిన ప్రయోజన ప్రభా అయా పరిస్థితులను బట్టి అయ్యా నువ్వు చూస్తున్న ప్రతి ప్రభా నీ కనపడుతున్న ప్రతి లోపాన్ని ప్రభా నీ సంఘంలో నీ బిడ్డల్లో ఆ లోపాన్ని తీసుకు ఏంటి కొంతా కృప్త జ్ఞాపకం చేసుకుండి రాజా ముఖ్యంగా చిన్నపిడ ప్రభా జాష గురించి ప్రార్థన చేస్తున్నారు అయ్యా వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిచయం జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రథమ ఫలమయ్యా ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఎంతో కష్టపడి ప్రభా ప్రభావ ఎంతో ఇబ్బందులు పడినా సరే నుంచి ఎన్నో మాటలు వచ్చినా సరే కొరకు వాళ్ళు ప్రభు జీవించాలని తీర్మానం చేసుకున్నారు ఈ రోజు వాళ్ళ పిల్లల ప్రభా వచ్చిన శ్రేణులు ప్రభా నువ్వు నాకం చేసుకో ఆ ప్రభా ఇకి హాకి నువ్వు చనిపోతున్నావు నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోని చెప్పినప్పుడు ప్రభా అయా గోడ వైపు తిరిగి అయ్యా నీ నీ నీ పట్ల నేను ఏ విధంగా నన్ను నడుచుకున్నానో కృపతో నాకం చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు ప్రభా నడిపిశాల నుంచి బయటకు వెళ్ళక ముందే మీరు కార్యం చేశారు దేవాన్ని పొందునది అట్టి కార్యాన్ని అట్టి ప్రభా మరి మరి ఈ ఇద్దరు జాషువర్ పట్ల నువ్వు నెరవేర్చనిదేవానికి కొందా అది చిన్నబిడ్డ ప్రభా ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు ఇంకో నాలుగు లక్షల రూపాయల ప్రభా వారికి మరి ఆపల ఖర్చులు అవుతుంది అని అంటున్నారు భయపడతా ప్రభా అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకో మొట్టమొదటిసారి చేసిన ఆపరేషన్ ప్రభావి సక్సెస్ అవ్వలేదు రెండోసారి మరి సక్సెస్ అవుతుందో లేదో తెలీదు ఆ బెజుల దగ్గర ప్రభా మరి ఆ ఏదైతే బెజ్యు ఉందో ఆ బెజ్యం దగ్గర పూర్చబడతలేదు అయ్యా అయ్యా అయ్యా మీరు పూర్తి అవుతుంది ఆ రోజు ప్రభా మొట్టమొదటి ఆపరేషన్ అలా చేసి మీరు సక్సెస్ అయ్యారు అలాంటి ఆపరేషన్ ప్రభా ఈ బిడ్డ విషయంలో ప్రభా మీరు అనుగ్రహించండి ఇద్దరు చేసే వాళ్ళు మీరు మరి ఆ ఇద్దరు చేసేవాళ్ళు మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభు బలవంతుగా చేయండి హయాన్ని సేవలో పనిముట్లు గాను సాధనాలు గాను వాడుకోలేదు తండ్రి వారిని వారి కుటుంబాన్ని ఈ ఇద్దరు బిడ్డలు ప్రభా అయా చేతులు సమర్పించుకుంటున్నాను తండ్రి అయా మమ్మల్ని కూడా మీ చేతులు సమర్పించుకుంటున్నాం ప్రభా అయ్యా మరి వ్యర్థంగా పెద్దలతో ఆరాధించేవారు లాగా అయ్యా మా పూర్ణత్వంతో మా పూర్ణ శక్తితో మా పూర్ణ బలంతో నేను వెబ్బడించేవారులాగా మమ్మల్ని కూడా తీర్చిదిద్ది పన్నెండు దేవాన్ని ప్రభు అటువంటి జీవితాన్ని అనుగ్రహించండి అటువంటి సహాసాన్ని అటువంటి మరియు బోధలు మమ్మల్ని తండ్రిని కొందన్నారు అయ్యా అబద్ధ బోధల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా ముఖ్యంగా దశమ భాగాల గురించి ఎక్కువగా భయపడతా ఉన్నారు ఈ రోజు ప్రభు అన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు పేదవాడు ఎంతో కష్టపడితే వాడు కష్టపడిన దాంట్లోంచి పదో వంతుని ఎందుకు ఇవ్వాలి అని నన్ను అడుగుతున్నారయ్యా ప్రభా ఈ రోజు ఆ ప్రశ్నకు క్రైస్తవ సంఘాలు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా కృప్త జ్ఞాపం చేసుకున్నారు అయ్యా వారికి అయ్యా వాళ్ళు స్వకీయంగా ఆలోచించేటువంటి బోధలు కట్టు కట్టు కథలను ప్రభా మరి ఈ రోజు వాక్యంగా చేరుస్తున్నారు ప్రభా ఎంతో చూస్తున్నారు వాక్యం అంటే అనే భ్రమలో ఉన్నారు ప్రభావ మారాల్సిన మంద మారట్లేదయ్యా అయా మరి మరి మీకు వేరే మంద కూడా ఉంది ఆ మంద ఈ మంద కలవలను ఆ మంద కలవాలి అంటే ఈ మంద మాదిరికరంగా బ్రతకాలయా అటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మాకు మా సంఘలకు ప్రభా మా పాతశాలకి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నీ సంఘానికి అనుగ్రహించలేయా నువ్వు సంఘానికి సిరసై ఉన్నవ్వు తన మీకు అవమానం జరగకూడదండ్రీ ప్రభా ను ప్రతిదీ ఉండి ప్రభా ను ప్రతి ఆలోచనగా కలిగి ఉండి ప్రభావ ప్రతి దాన్ని సరిచేయమని అడుగుతావు ప్రభా ఉన్న ప్రతి అవయం ఏది దేనికోసం అయితే పని చేస్తా ఉంటుంది ఆ విధంగా ప్రభా ప్రతి ఒక్కరు ఒక భారత్ కలిగి ప్రభామ హిమాదమై ప్రార్థించే బిడ్డలుగానే ఉండే బిడ్డలు గానీ మీరు మీరు సహకరించండి సహాయకులుగా ఉండండి మీరు తోడుగా నేడుగా ఉన్నామని ఈ ప్రార్థన ప్రభా మీరు ప్రతిపాలను దయచేయమని ఏ స్థాయి శక్తి కలిగి నామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ విన్నాను బట్ వంద ఇచ్చిన అమ్మె తండ్రి ఈ సన్నిధికి తీసుకొచ్చిన విధానం బట్టి నివాసం ద్వారా నిషిస్తున్న విధానం బట్టి వందనాలు నీకే స్థితికి తెలుసుకున్నాం తండ్రి మీరు ఇచ్చిన ఆజ్ఞ సభ అనేక నుంచి ఇష్యూగా చేయడం అని ప్రభావ తండ్రి నిజంగా తండ్రి ఆయన ఇచ్చిన తండ్రి సమతా నీకు ఎంతో వందనాలు స్థితిలో తెలుస్తున్నాం ప్రభావం సంఘాలు తండ్రి ఏ విధంగా ఎలాంటి సరివితి ఇవాలో ఏ రీతిగా తండ్రి బిడ్డల శుద్ధ పత్రాలు ఏ రకం శుద్ధ పత్రాలు సహాయం చేయమని సాధిస్తున్నాం సంఘం తండ్రి ఆ రీతిగా సిద్ధపడినట్టుగా కృష్ణించండి నన్ను ప్రభావ తండ్రి ఈ పరిస్థితి ఈ విషయంలో ప్రభావ తండ్రి మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు నీకే స్థితులు తండ్రి ప్రభావ నీ ప్రేమను బట్టి నీకెంతో వందనాలు నీ పనిక్రం బట్టి పట్ల వందలు తెలుస్తున్నాం కాచి తండ్రి నేను ఎంతో గొప్ప ఎంతో వందలు పరిచర్ ఇచ్చాడు ప్రాబా తండ్రి అనేక సార్లు తెప్పి మళ్ళీ నిలబెట్టగలిగిన గొప్ప శక్తి మంత్రిగా నేను తండ్రి నీకు ఎంతో వదనాలు నీకు స్థితిలో తెలుస్తున్నాను తండ్రి ఆయన ప్రాబా నా ప్రతి అవసరత తీర్చిందే తండ్రి నేను మీ అవసరత తండ్రి నీ రాజవ్యాప్తికి ఉన్న అవసరతని ప్రాబా తెలియపరుస్తూ వస్తున్నా విధానం బట్టి నేను చూపించి కనిపిస్తున్నాం తండ్రి ఆయన ప్రాబా తండ్రి నన్ను ఆ రీతిగా పరిచయం చేయడానికి నాకు ఇచ్చిన సహోదరులను బట్టి స్నేహితులను బట్టి నీకు ఎంతో వందనాలు నా ప్రతి సాధన చేసే విధానం బట్టి నేను సూచించి కనిపిస్తున్నాను ప్రభా నా ప్రతి అవసరే గొప్ప దేవుడు కనుక నీకు ఎంతో వందనాలు నీకే స్థితిలో తెలుస్తున్నాను తండ్రి నాన్న ఇంతే కాదు ప్రభా తండ్రి నేను ప్రభావను ఇచ్చిన బట్టి నీకు ఎంతో వందనాలు ఒకరోజు ఉంటానని ప్రభావ సదాకాలము నేను సూచిస్తానని ప్రభా తండ్రి నన్ను నీ జీవన వాగ్దానం బట్టి ప్రభా తండ్రి నీకెంతో వందనాలు నీకు తెలుస్తున్నాను తండ్రి ఇంతేకాదు మా ప్రభు రక్షకుడు స్వరూపంలో నన్ను మార్చానన్నావు నీకెంతో వందనాలు ఆయన చూసినప్పుడు నేను ఆయన వరే ఉంటానని ప్రభా అంత మార్పు చెందుతానని ప్రభా తి పాపన్ను ప్రభావ పరుషుడు ఆయన నీ కుమారుడు ఏసుక్రీసు స్వరూపంలో మార్చే తండ్రి నేను ఆ ప్రక్రియ బట్టి నీకు అది ప్రభావ ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు అది ఇంకొన జీవితంలో పనిచేస్తూ తండ్రి కుమారు ఏ రకంగా మట్టి మీద పనిచేస్తా ఆ మట్టి మీద ఏ రకంగా పనిచేస్తారు ఆ రీతిగా తండ్రి నా జీవితంలో నువ్వు పనిచేస్తూ వస్తున్న విధానం బట్టి నీకెంతో వందనాలు చిన్న చిన్న విషయాలు తండ్రి నన్ను నువ్వు ఎంతో జాగ్రత్త వహించేవాడుగా ఉన్నావు నా జీవితంలో ఎంతో వందలు పరిసర విషయంలో చిన్న చిన్న విషయాలు నన్ను ప్రభావిత సంధించే వాడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు నీకు తెలుస్తున్నాను తండ్రి ఆశ తండ్రి నిరీక్షణ నా జీవితంలో ఉంచినందుకు నీకెంతో వందనాలు పరిసర విషయంలో సూచించి గనపరుస్తున్నాను తండ్రి నేనా ప్రభా తండ్రి నేను ఈ సమయంలో తండ్రి నేను ఎవరైతే ప్రభావి లేబర్ కోసం ప్రార్థిస్తున్నాము ప్రభాతండి నువ్వు చేసే కార్యము గొప్ప కార్యములు మా ఊరికి అతీతమైన తండ్రి కానీ మేము ఎంత మాత్రం మేము కన్సర్న్ ఉన్నాం అనేది ప్రభా అది ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి ఆయన ప్రభా చిన్న చిన్న విషయాలు ప్రభా తండ్రి మమ్మల్ని పరీక్షించేవాడుగా ఉన్నావు నీకు వందనాలు ప్రభా తండ్రి ఆ రామ్ భజన్ రామ్ భజన్ గురించి భజన్ గురించి మాట ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ఆయన జీవితంలో నీ కార్యం చేయండి కొన్ని సార్లు నేను వల్ల ప్రభా తండ్రి ఆయన జీవితంలో ప్రభా ఏ విషయము సభా మీరు తండ్రి నేను అయ్యే కన్సర్న్ తండ్రి నేను చూపిస్తాను చూపించామో తండ్రి ఆ కన్సర్న్ బట్టి నీకు ఎంతో వందనాలు ఆయన జీవితంలో తండ్రి ఆయన ఈ రోజు తండ్రి ప్రయాణం వెళ్తుండగా వాళ్ళకు వాళ్ళందరూ తండ్రి క్షేమంగా వాళ్ళక్కడ చేరినట్లుగా సహాయం చేయండి అక్కడ ఎలాంటి మోసం లేకుండా చూపించండి ప్రతి అవసరత తీర్చండి తండ్రి మార్గం అంతట్లోనే కృపద ఇచ్చేయండి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ రీతిగా తండ్రి వీళ్ళు టెలిఫోన్ నెంబర్స్ అయితే తీసుకున్నాము దాని వల్ల వాళ్ళతో మళ్ళీ మాట్లాడటానికి కావాల్సినంత కృపద ఇచ్చేయండి వాళ్ళకు కూడా తండ్రి మాతో మాట్లాడటానికి కావాల్సినంత వీళ్ళు తండ్రి నేను వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కువ చూపించండి సహాయం చేయండి బాబా తండ్రి నేను ఎవరెవరి మాట్లాడేమో ఎవరెవరి మేము పేపర్స్ ఇచ్చామో ఆ కరపత్రాలు తండ్రి వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి మరిచి అందరు అనేక వచ్చి భోజనం కడుతున్నారు గానీ ప్రభావి రెండు మాటలు తండ్రి నేను ఆ మాట్లాడిన మాటలు తండ్రి ఇచ్చిన కరపత్రం వాళ్ళ జీవితంలో పంచేటట్లుగా సహాయం చేయండి బహుశా అందరూ స్పందించకపోవచ్చు కానీ ప్రభావ విశ్వాసంతో చేసిన పని మీరు తండ్రి నేను గణపరచగలరని నమ్ముతున్నాం ప్రభావ తండ్రి నన్ను అనుగనపరచువని నేను గణపరచానని చెప్పారు అయా తండ్రి నేను నేను గణపరచాని కోసం మేము ప్రయత్నించాము తండ్రి నేను ఎక్కడైనా తప్పితే మమ్మల్ని క్షమించండి నేను ఎక్కడ మేము మమ్మల్ని మేము హెచ్చించుకునే వారికి ఎక్కడ మేము తండ్రి నేను మా మా మా దీన్ని మేము ఇచ్చేసుకుని ఉన్నాము అతని క్షమించి అయ్యా తండ్రి నేను నీ నామం హెచ్చతో పడినట్లుగా సహాయం చేయండి ప్రభావ కానీ మనుషులు చూస్తున్నారని కాదు కానీ మనుషులు మెప్పు కోసం కాకుండా తండ్రి నేను నీవు చూస్తున్నావని నువ్వు మాకు బహుమానం ఇచ్చేవాని ఆ గురిగా చేసేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం సాయం చేయండి చూపించాను తండ్రి మీరు నడిపించండి మహిం పొందమని ఇదిగో తండ్రి నేను ఈ తండ్రి ఈ లోకల్స్ తండ్రి నేను ఏ రకంగా అయితే తండ్రి నన్నీతల దండ రకంగా అయితే వస్తుందో సభా ఈ తెగుల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ప్రభావ దానికి కావాల్సినంత మంచి ఆలోచన దయచేయండి ఏ రకంగా వాటిని సభా ట్రాప్ చేయాలో ఏ రకంగా ఆ ఆ దీని నుంచి బయటికి రావాలనేది ఆ మార్గం కూడా మీరే తండ్రి సూచించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ఇంతేకాదు ప్రభా తండ్రి నిన్న చిన్న బిడ్డ తండ్రి నేను జాషో కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా ఇద్దరు చిన్న బిడ్డలో తండ్రి ఆ బిడ్డ అయితే తండ్రి నన్ను కిడ్నీ ప్రాబ్లమ్ తోటి ఉన్నాడు హాస్పిటల్లో ఆ బిడ్డను మీరు న్యాసం చేసుకోండి వాళ్ళ కుటుంబాన్ని నాసం చేసుకోండి తల్లిదండ్రులు కావలసినంత కృప దయచేయండి ప్రభావి తల్లిదండ్రులకు కావాల్సినంత తండ్రి ఆయన ప్రభావ నీ ఆదరణ దయచేయండి శ్వాసం దయచేయండి ప్రభావ తండ్రి నేను చిన్న బిడ్డ తండ్రి నేను జోషో కోసం ప్రార్థిస్తున్నాను అక్కడ కూడా తల్లిదండ్రులకు కావాల్సిన ఆదరణ తెచ్చేయండి ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అయ్యా తండ్రి మార్గం సరాలని చేయండి ప్రభావ వాళ్ళు తండ్రి మంచి సలహా దేయండి మంచి డాక్టర్ వాళ్ళకి తండ్రి నైనా చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సరైన ట్రీట్మెంట్ దేయండి ప్రతి అవసరం తీర్చమని బ్రత ఆడుకుంటున్నాం ప్రభావిరే సహాయం చేసి మేము పొందమని ప్రభావ తండ్రి డబ్బుల విషయంలో ప్రభావ తండ్రి వాళ్ళకి మీరే కృప్ చూపించమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి అన్ని విషయాలు ప్రభావిత జాగ్రత్త వహించమని ప్రార్థిస్తున్నారు ఈ రీతిగా తండ్రి ఆయన ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం అది మీ సహాయం దయచేయండి మీరే నడిపించి మేము పొందమని ఇంతే తండ్రి చర్చెస్ కోసం ప్రార్థిస్తున్నాం చర్చెస్ లో తండ్రి ఆయన ఎంతో తండ్రి ఆయన ప్రభావ తండ్రి డెవలప్మెంట్ కావాలా ఎంతో ట్రైనింగ్ ఇవ్వాలా పిల్లలకి రానున్న రానున్న తండ్రి జనరేషన్ కి ప్రిపేర్ సహాయం చేయండి ప్రభావిధమైన ప్రభాతం మోసం నుంచి ప్రతి విధమైన ప్రభా తండ్రి ఆయన అనవసరమైన విషయాల గురించి ఉన్న తలంపులు గానీ అనవసరాల గురించి ఉన్న ఆలోచన గాని ప్రభావ తండ్రి నేను వాటి గురించి ఆలోచించగా తండ్రి నేను ప్రజలు సంఘము తండ్రి నేను వ్యక్తిగత జీవితంలో వాళ్ళు రాకరికొకరికి ప్రిపేర్ అయ్యేటట్టుగా అనేకుల్ని సిద్ధపరిచేవారుగా చేయండి ప్రభావం సంఘ నాయకుల్ని మేము వాళ్ళ వైపు చూడకుండా మా చేయండి వాళ్ళ దగ్గర డబ్బు గానీ వాళ్ళ వైపు చూడకుండా ప్రభావ వంతు నేను ఏం చేయగలను ప్రభు కోసం అని ప్రభావ ఆ రీతిగా ప్రభావ ప్రతి విశ్వాసీ ప్రభావ సంఘాల్లో ఉన్న ప్రతి విశ్వాసీ ప్రభా ఆ రీతిగా తండ్రి ఆయన ప్రభావ సలహా పొంది మీ మీ ఆత్మ నడిపింపు పొంది తన భాగం ఏం చేయాలో అని తను చేయనట్లుగా ప్రభావి రాకడలో ప్రభా మీరు తండ్రి నేను కడపడి వాడిని మొదటి వాడవను మొదటి తండ్రి నేను బహుమానం ఇచ్చేవాడు నువ్వు జీతం ఇచ్చేవాడు జీతం నా ఎద్దున్నదని చెప్పావు తండ్రి నేను ఈ రీతిగా మేము ప్రభా మేము వేరే వాళ్ళ గురించి ఆలోచించగా తండ్రి మా జీతం గురించి మేము పాక్లాడేవాడుగా తండ్రి నిన్న సహాయించు అది విశ్వాసీ ప్రతి సంఘంలో ప్రతి విశ్వాస ఆరకంగా చేయటానికి ఈ రోజు సంఘాలన్నీ మోత వేసి పడినప్పుడు వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నప్పుడు తండ్రి ఏ మాత్రం ప్రభా ఏ సంఘ పెద్ద ఎవరు వస్తున్నారా ప్రభావి ఎవరు ఎవరు ఎవరిని దర్శించలేరు తండ్రి అయినా అలాంటి సమయంలో ప్రభావితండి వాళ్ళు వాళ్ళ కనివి దయచేసి మీ పరిచయం ఎట్లా చేయాలని ఈ నడిపి ప్రతి ఒక్క దయచేయం ప్రభావ అవిశ్వాసులుగా ఉన్నవారు రక్షణ పొందే వారు కుటుంబీకులు తండ్రి వాళ్ళు బహుశా సంఘానికి పోయి రక్షణ పొందక పోయి ఉండొచ్చేమో కానీ వాళ్ళు ప్రభావ తండ్రి నేను వాళ్ళు ఈ సెన్సెస్ లోకి వచ్చి నేను వాళ్ళని వైపు చూసి రక్షణ పొందినట్లుగా ఇక్కడ కృప దయచేమని సాధిస్తూ మీరే మహిం పొందమని మా ప్రాధ ఆలకిచ్చినందుకు వంద పెట్టుకుంటున్నామని తండ్రి బ్రదర్ చంద్రశేఖర్ గారు చెప్పండి ఫస్ట్ దగ్గ దేవాలైనా కృపతుల స్తోత్రాలైనా ప్రభావ ఈ ఉదయ కాలంలో మరోసారి మంచి స్థితి నుంచి లభించిన అవకాశం బట్టి మీకు వలనాలు ప్రార్థిస్తున్నాగా తండ్రి మీరు అక్కడ నుంచి చూస్తున్నారా మా యొక్క సన్న వింటున్నారని మేము నమ్ముతున్నాం అయినా ప్రతి ప్రార్థనాంశం మీ సన్నిధికి చేరినని మేము నమ్ముతున్నాం తగిన సమయంలో వాటికి మీరు జవాబీ చేసిన మేము నమ్ముతున్నాం ప్రభావ ముఖ్యంగా తండ్రి జాషువా అడ్డ పట్ల కనికరణ చూపించండి ఈ కృపాన్ని దయచేయండి ముఖ్యంగా ప్రభా తన తల నుంచి అధికారుల వరకు సంపూర్ణమైన స్వస్థత అను గ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏకరత్నాన్ని రోక్షించండి ప్రభా త ముట్టండి ప్రవా ఆయక తన్మలి అట్లీస్ట్ ఎక్కడైతే బ్లాక్స్ వాటిని రిలీజ్ చేయమంటే ఆర్థిస్తున్నాం నేను మీకు సాధ్యం ప్రభావం సాక్ష్యం తినడం సాక్ష్యం ఒకటి అవును ప్రభావ అవి ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయి రిలీజ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ కావడం తిన్నాం సాక్ష్యం మరోసారి మీరు చేస్తారని మేము నమ్ముతున్నాం ముఖ్యంగా ప్రభావ కిడ్నీస్ లో తన ేట్ చేయమంటే ఆర్థిస్తున్నాం అది ఫిల్ట్రేషన్ జరగాల తర్వాత నేను చూడాలని అయినా ఇది మనుషులకు అసాధ్యం డాక్టర్లకు అసాధ్యం కానీ ఏ హోకు అసాధ్యం ఏది లేదు ఇప్పుడు ప్రోగ్రామ్ యొక్క వాక్యాన్ని నేను క్షణం జ్ఞాపకం తీసుకుంటున్నాను అందులో ఆ బాబుని ముట్టండి స్వస్థపరచండి గొప్ప సేవ కింద చేయండి ఇంకొక బాబు ఉన్నది జాస్వాణి ఆ బాబుని కూడా ముట్టండి స్వస్థపరచండి అక్కడ హార్ట్ లో పెను మళ్ళీ ధోళ్ళ మీద తర్వాత మీరే పూర్తి చేయమంటే ఆర్థిస్తున్నాను తండ్రి గొప్ప రోగం మీరే గొప్ప సార్యం ఎత్తమంతా అర్థిస్తున్నాం ఈ యొక్క సాక్షాలు విన అనేకలు మేము మీ చెంతకు రావాలా రక్షణ పొందాలనైనా అందు నిమిత్తమే మీరు వాళ్ళని స్వస్థతపరచమని ప్రార్థిస్తున్నాం మీరు మహిమ పొందులో ఉన్న స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ ప్రపంచంలో పరిస్థితి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ యొక్క పెగులు బయలుదేరిందినైనా అనారోగ్యము అనేకుల నుంచి తండ్రి దాని నుంచి శుభ్రదలమని ప్రార్థిస్తున్నాం లోకస్ నుంచి బల కల్పించండి డాక్టర్ మంచి జ్ఞానం అనుకరించండి అటు ఆసనమైన ఉంటాడు కాబట్టి మీరే సహాయకులు నడిపించండి వాటిని గద్దించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇది మనుషుల వల్ల కాదునైనా కేవలం మీ వల్లనే సాధ్యం నైనా దాన్ని గడ్డించండి ప్రభావ వాటిని తు వ్యపరచమని ప్రార్థిస్తున్నాం మనుషులు రక్షణ పొందాలని చేపడండినైనా గొప్పతనైస్త సంఘం గురించి ప్రార్థిస్తున్నాం ఎవరు తీసుకుంటాం ప్రభావ నువ్వు జీవితంతో నింపమని ప్రార్థిస్తున్నాం సంఘాలని మాస్టర్స్ నెలకొల్లాగా చెప్పడండి ప్రభావ ప్రభు వాళ్ళు పశ్చాత్తం పడి తనని శని తన్నీరు విడిచిలాగా చేపడండి ఓ ప్రభుత్వ సంఘస్లని సేవకులుగా మార్చలేకపోయిన వారు అవన్నీ గ్రహించేలాగా వాళ్ళ హృదయాలను చూపని ప్రార్థిస్తున్నాం భారతీయ నేతలను విత్తనం ప్రార్థిస్తున్నాం తొలగించమని ప్రార్థిస్తున్నాం తర్వాత ఉద్యోగం నింపండి కృపవర్ల సంఘాలను నింపండి తర్వాత ఇంకొక అవకాశం వచ్చి రెస్టారేషన్ దయచేయండించార్థిస్తున్నాం తర్వాత మైగ్రెంట్ వర్కర్స్ గురించి ప్రార్థిస్తున్నాం వార్తరెస్టర్ చేయమని ప్రార్థిస్తున్నాం వారికి మంచి మార్గం దయచేయండి ప్రభావ ట్రాన్స్పోర్ట్ దయచేయండి ప్రభావ ఆహారం దయచేయండి ప్రగా రెజస్టారేషన్ అనుగ్రహించండి మీ తట్టు తిరుగులాగా సేర్పడండి రక్షించుకోండి తండ్రి వాళ్ళ పాపాలు అని ప్రార్థిస్తున్నాం ప్రోగాలు ఫీల్డ్ లో ఉంటా తండ్రి రిలీఫ్ మెటీరియల్ సప్లై చేస్తుండగా మీ యొక్క కనికరం చూపించామని ప్రార్థిస్తున్నాం మీ యొక్క కంచపెట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం స్వస్థతని పరచుకోండి ప్రతి ప్రార్థనా విజయం దాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా చక్రవర్తి గారు ఇంకెవరు లేరు కదండి చక్రవర్తి గారు హలో ఇంకెవరు లేరు కదండి సరే సార్ నేను చేస్తాను చంద్రశేఖర్ గారు మీరు ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ త్వరలో గత గొప్పదేవ సర్వ సృష్టికర్త అయిన మా తండ్రి మహాగనుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్య నివాసి ప్రభావ మీ యొక్క అతి పరిశుద్ధమైన పాదముల చెంతకు నాయన కృపాసింహాసనం ఎదుర్కొనందరం మరి ఒకసారి మీ బిడ్డలమ్మగా మీ సత్తుగా మీ స్వకీయ సాంప్రద్యముగా నాయన మీ ప్రియ కుమారు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామన శ్రేష్టమైన నామమ్న ఏకైక నామం తండ్రి మీ పాదముల చెంతకు వచ్చిన ఆయన మా మా విమోచన కర్తవ్య మీకు స్తోత్రంలో మా విశ్వాస కర్త మాదేవా దేవ మా యడల తండ్రి గారు ఎంత గొప్ప ఉద్దేశాలు ఎంత గొప్ప ప్రణాళికలు ఎంత గొప్ప సంకల్పాలు కలిగి ఉన్నారు నాయన మీకు స్తోత్రం నాయన ప్రభావ మీరు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాదు తండ్రి మీకు స్తోత్రం నాయన ప్రభా నాయన తండ్రి రాబు యుగంలో ప్రభా ఆ మీ రాజ్యంలో నాయన మీ యొక్క ఆయన కృపా మహదైశ్వర్యమును ప్రభు మాకు చూపించాలని తండ్రి మా మా తండ్రి మమ్మడు ఎన్నుకొని ఏర్పరచుకొని నాయన మా అపరాధంలో పాపములు మీ చచ్చిన వారం వెళ్ళినప్పుడు నాయన మీ ప్రియ పాటు మమ్మల్ని తిరిగి లేపి ఆయనతో పాటు నాయన కూర్చుండబెట్టిన విధానం బట్టి నిస్తూ తాండి చెల్లించుకుంటున్నాం మా దేవ మీ యొక్క నాయన తండ్రి మార్గం ఎంత గొప్ప మీ ఆలోచన ఎంత ఉన్నతమైన తండ్రి ఆయన నిస్తూ తాను చెల్లించుకుంటూ ఎట్టి యోగ్యత ఎట్టి అర్హత ఎట్టి ఎన్నిక లేని మాయుడలనైనా ఎంత గొప్ప నిత్యమైన కార్యాన్ని ప్రారంభించి ప్రారంభించారు నాయన ఈ లోకంలో మీరు జీవిస్తుంటాయ తండ్రి ప్రభా సహాయం కొరకు బలము కొరకు నడిపేంత కొరకు తండ్రి నాయనా మీ వైపు చూస్తుంటున్నా మా దేవ సహాయం చేయండి నాయన ముఖ్యంగా ప్రభావ తండ్రి ఈ రోజు గురించి ఎత్తబడే సంఘం గురించి నాయన పెళ్లి కూతురుగా అలంకరితబడే సంఘం గురించి మచ్చైనాల్లో డాగాయనలో ముడతాయిలంలో లేనటువంటి అటువంటి పెళ్లి కూతురి కొరకు ప్రభావ నాయన మీరు చూస్తుంటున్నారు తండ్రి ప్రభావ సహాయం చేయండి మా దేవ నాయన ప్రభా ఒక తండ్రి నాయన ఒక నూతన పురుషుడుగా ప్రభా సంగం ఉంటుంది తండ్రి సహాయం చేయండి ఆయన ఆ విధంగా తండ్రి సంఘం అంతా కూడా ప్రభావ మీ వాక్యం చేత తండ్రి బలపరచబడిన వారే మీ వాక్యం చేత స్థిరపరచబడిన వారే నిజమైన బోధన వారికి ప్రభా నాయన తండ్రి ప్రభా తండ్రి నాయన మీ వైపు తిరగటానికి ప్రభా నిత్యరాజ్యం వైపు నడవటానికి ప్రభావ సహాయం చేయవలసింది అనుకుంటున్నాం ఆత్మతో నడవటానికి ప్రభా సత్యంతో నడవటానికి తండ్రి సహాయం చేయండి అదేవా నాయన తండ్రి వారిని సరిప సరిగా నడిపించేటువంటి వారు కూడా నాయనలాగా సహాయం చేయండి బాబా నాయన గొర్రెలు వివిధ రకాలుగా చెదిరిపోయినప్పుడు తండ్రి మంచి కాపలిగా మీరు ఈ లోకానికి వచ్చే తండ్రి మీరు మాట్లాడినప్పుడున్నట్టు ఎవరు ఎప్పుడు నువ్వు ఎక్కడా మాట్లాడలేదని అన్నారు ప్రభావం బ్రహ్మాదేవా నాయన తండ్రి ఈ రోజులో బాబాయన ముఖ్యంగా అటువంటి గొర్రెలు నాయన అనేక మంది క్రైస్తవ సమాజం ప్రభావ మీ బిడ్డల తప్పుడు బోధల చేత నైనా తప్పుడు ప్రభావ నాయన మాటలు తండ్రి తమకు అనుకూలమైన వాక్యం బోధిస్తుంది తండ్రి దాన్ని మలుచుకుంటూ ప్రభాన తండ్రి అనేక మంది వ్యాపారం కొరకు ప్రభావ అదే తమ తన కడిపే తమ దేవుడుగా తండ్రి ఈ విధంగా అనేకమైన కళ్ళతో చూస్తున్నాం ప్రభావ ఆయన ప్రార్థించకుండా ఉండలేకపోతున్నాం తండ్రి నాయన బొబ్బా సహాయం చేయండి మేము గొప్పవారం మేము మిత్రుల మంది వంతులమని అంటున్నాయి కానీ ప్రభావ అటు ఆ విధంగా పట్టబడుతున్నటువంటి వారందరూ తమ బంధాల నుంచి కొని వారిని చూస్తున్నట్టు ఎంతో వేదన దుఃఖం కలుగుతుంది కనుకున్న వారి గురించి ప్రార్థిస్తున్న సహాయండి మా దేవ ప్రభావ మీ సిద్ధపరచండి తండ్రి నాయన ప్రభా నాయన ఈ రోజు తండ్రి హిందీ వాక్యం తండ్రి మదృష్టి తీసుకొచ్చినందుకు స్తోత్రం ప్రభా నాయన ప్రభా చివరి నిమిషం వచ్చిన దాసను కూడా అంతే వేజెసిచ్చారు తండ్రి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు ఆయన తండ్రి సాయంకాల సమయంలో వాళ్ళు ప్రయాస పడ్డారని గ్రహించారు స్తోత్రం మా దేవ నాయన ప్రభు మీకు చల్లించుకుంటున్నారు మీరు ఎవరికి అన్యాయస్తుడు కాదని విషయాన్ని తెలియజేశారు ప్రభావ ఇంత గొప్ప తేడా నా ధనముతో నా నేను నా ఇష్టం ఇస్తానని చెప్పాను ప్రభావ స్తోత్రం కాదు స్థుత స్తోత్రం ప్రభా నేను మీ దగ్గర నుంచి డిమాండ్ చేయడానికి ఏమీ లేదు ప్రభావం మీరు ఏది ఇస్తే అదే ప్రభు మీకు తండ్రి ప్రభావ ముఖ్యంగా ఆయన ప్రభావి సమాజం జ్ఞాపం చేసుకున్న అటువంటి వారందరి నుండి ప్రభావ బిడ్డలు తప్పించి నిజమైన సేవకుని ప్రభావైతే నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తమ తమ తగ్గించుకొని మీ సెలవుని ఎత్తుకొని ప్రయాణించేవారు లగ్జురియస్ లైఫ్ కాకుండా తండ్రి ఆయన తండ్రి సహాయం చేయండి ప్రభావితండి ప్రభావి అదే విధంగా మైగ్రెంట్ వర్కర్స్ గురించి ప్రార్థిస్తుంటున్నాం కష్టాలన్నీ చూసాం ప్రభా మేము చిన్నదే ప్రభా మేము పెద్దగా సహాయం చేయలేకపోయినా తండ్రి వారికి ప్రభా ఎవరెవరో తండ్రి ఆయన హిందూ సమాజాలు వాళ్ళు వీళ్ళందరూ తీసుకొచ్చి ప్రభావర్ ఆహారం ఇస్తే వారితో మాట్లాడుతూ తండ్రి వారికి బస్సులో రీన్ చేస్తున్నారు బాబాయన తండ్రి ఒక ప్రొఫెసర్ అయితే తండ్రి తన జీతాన్ని కూడా తనకున్న సేవింగ్స్ తన జీతాన్ని మొత్తం పెట్టేసిందని విన్నప్పుడు బాబా తో సిగ్గుపడ్డా తండ్రి అటువంటి వారు అనేక మంది అక్కడ వారికి ఉండి సహాయం చేస్తున్నారు తండ్రి బాబా ఫ్యామిలీ తండ్రి నైనా ఎవరు కూడా క్రైస్తవ సంఘాలు ఎవరికి రాకుండా ఆయన కొద్దిపాటి చేసి దాన్ని పెద్దగా చూపించుకోండి తండ్రి నాయన బాబా దర్శించండి మేమైతే ఏం చేయలేం ప్రభా మేమైతే ఏమన్నా విమర్శించలేము ప్రభా మీరే బాబా చూపించవలసింది ప్రార్థిస్తున్నారు దర్శించవలసింది ఆయన బాబా నేను అడిగి నాన్నీ కుటుంబాన్ని చూశాను తండ్రి నా ఉదయం నేను ద్రవించాను ప్రభావ చిన్న బిడ్డలతోటి ఆయన మురికి బట్టలు తండ్రి ఆ సంచులు కూడా సరిగ్గా లేదు కూడా కాళ్ళకి సరిగ్గా లేదు ప్రభావ చిన్న బిడ్డలు ఆశగా బ్రహ్మ వేస్తున్న ఆహారం చూసిన బాబా ఎంతో బాధ జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆ కుటుంబాన్ని బాబా స్తోత్రం ఆ విధంగా అనేక మంది ఉంటున్నారు బాబా జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి డబ్బు క్షేమంగా వారి గృహాలకు చేర్చు అలసి పెట్టుకుంటున్నాను వారికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ని దయచేయండి బాబాయన తండ్రి వారితో ఎంతో డబ్బు సంపాదించిన ఎవరు కూడా వారిని పట్టించుకుంటున్నారు వారితో పని తీసుకున్న ఎవరు కూడా వారిని పట్టించుకుంటుంది ఆయన సహాయం చేయండి తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నా దయగలవాడు గ్రూప్ చూపించండి సహాయం చేయండి అదేవిధంగా తండ్రి ఆయన బాబా మా మీదకి అంటే దాడికి రానున్న ఈ మిడతల దండి గురించి కూడా రాదు వైరస్ తో ప్రభావా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది ఆయన తండ్రి మరి ఈ దాడి యొక్క ప్రభావ మాకు అర్థం కావటండి ఆయన తండ్రి సహాయం చేయండి కానీ రోజు దీని వల్ల ఆహార సమస్య వస్తుంది అంటున్నారు అనేక మంది బీదవారు ప్రభావ ఏ విధంగా తండ్రి అందరికీ సమస్య సహాయం చేయండి కానీ ప్రభావా నన్ను కట్టుదల చేయవలసింది ప్రార్థిస్తున్నాను మీ ఆధీనంలో ఉంది తండ్రి మీ ఆజ్ఞకు ప్రతిదీ లోబడుతుంది ప్రభు గూ చూపించండి మా తండ్రి సహాయం చేయండి మా అదే విధంగా నాయన తండ్రి ప్రభావ బిడ్డ జాషుయా గురించి ప్రార్థిస్తుంటున్నాం చిట్టుబాబు కుమారుడు నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాయి బిడ్డ ఎంతో వేదనలు బాధలు దుఃఖంలో ఉండడం తండ్రి నా దేవ కనిపించండి మీ గురించి ఆ యొక్క కిడ్నీస్ ముట్టండి ప్రభావి చేయండి తండ్రి తండ్రి ప్రభావి సహాయం చేయండి ప్రభావిరు ముడితేనే ప్రశస్పెడతాం ప్రభా మీ శక్తిని పోయింది ఆయన మీకు తన శక్తిని అందులో బిడ్డలు లేకుండా అద్భుత ఆశ్చర్య కార్యం మా కుటుంబం చేయవలసిందిగా ప్రార్థిస్తుంది మా తండ్రి చూపించండి మా దేవ కరుణించండి మా తండ్రి బిడ్డ ఎంతో వేదంలో ఉన్నాను వింటున్నాను ప్రభావ ఎంతో బాధలో ఎంతో దుఃఖంలో తండ్రి తండ్రి గారు మీ సేవలో ఉన్నాడు జ్ఞాపం చేసుకుంటారు ఆయన కొన్ని ప్రభు ఎంతో వేదంలో దుఃఖంలో ఉంటుందని తండ్రి ఈ ప్రభుత్వ మీరే కరుణించుకుని చూపించండి ఆయన తల్లిదండ్రులు నాయన ఆ యొక్క కుంభదల్ల నుండి లేపడ ప్రభుత్వం శక్తి దయచేయండి తండ్రి ప్రభుత్వ అదే విధంగా నాయన మన లాజర్కు మనవడైన జాషు గురించి ప్రార్థిస్తున్నారు నాకుండే కన్నం గురించి ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి కూడా కావాల్సింది డైరెక్ట్ ఆయన డాక్టర్ సరిగా సక్రంగా చేయలే ఆపరేషన్ మీరే సహాయం చేయండి ఎటువంటి గైడెన్స్ ఇస్తారు మా దగ్గర తెలియదు కానీ ప్రభావం మీరు సమస్య నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఆయన మా తండ్రి ఈ విధంగా ప్రభావం మేము అందరం ఆన్లైన్ లో ప్రార్థించడానికి మరి ఒక తండ్రి మాకు దయచేసి చెల్లించుకుంటున్నాం ఆయన ప్రభావం మేము ఎంత చేసినప్పటికీ ప్రభావటల్ సర్వేంట జ్ఞాపకం పెట్టుకుని తండ్రి మేము మేము సేవించడానికి మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా తండ్రి తగ్గించుకొని జీవించడానికి సహాయం చేయండి మా భక్తిని బట్టి మా నీతిని బట్టి మా సేవను బట్టి మా సువార్థను బట్టి ఏ విషయంలో కూడా పెద్ద మేము అతిశయించకుండా నాయన సహాయం చేయాలి తగ్గించుకుంటేనే ప్రజలు మీ కార్యం జరుగుతుంది త్యాగం చేస్తేనే మీ కార్యం జరుగుతుంది అని గ్రహించి అటువంటిదంటే మీ మనస్సును మేము కలిగి ఉండి లోకము జీవిస్తూ మా జీవిత యాత్రుల ముందుకెళ్ళడానికి మీరే సహాయం చేయవలసింది నిలబెట్టుకుంటూ మీ చేతికి పొద్దు ప్రార్థన మహాప్రభు ఆరక్షకులు ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభుత్వ కృప సమాధానం నడిపింటూ మనందరికి ముఖ్యంగా లాక్ డౌన్ బాధితులకు మైగ్రెంట్ వర్కర్స్ సదాకాలం తోడైనా అచ్చా మరి సెక్రటరీ గారు రేపటి ఏంటి చెప్పండి మరి ఈ రోజు ఒనేస్ మస్ గారు సార్ యాక్చువల్ గా మన ఈ సార్ ఎఫ్ఐఎం గారు మరి సామ్సార్ అయితే సామ్సార్ లీడ్ చేస్తారు మన ఉనేస్మస్ గారు రేపు వాక్యం మార్చుకుంటారు ఈరోజు వాళ్ళు సరే సార్ అంతే కదా సార్ అది ఇన్ కేసు ఒకవేళ అటు వెళ్తే అదే అదే అదే అంతా కూడా మనం పెట్టుకోవటం సరేనా